కృపా మయుడా ఏ వందనాలనైనా పరిశుద్ధులకు దేవా మీకే స్థితుల స్తోత్రాలనైనా ప్రభావ ఈ దినమంతా మీ సాయం చేత నడిపించి సమయానికి మీ సన్నిధి మిమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి మీకెంతో వందనాలు ఎంతో ఐహికమైన విచారణ ఉంటుండగానైనా ఈ లోకంలో ఎంతో భయంకరమైన స్థితులుంటుండగా ప్రవ్వ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి అందులోని ఓ ప్రవ్వా శాంతికరమైన ఆ యొక్క సువార్థని వినుటకు మీరు మిమ్మల్ని నడిపిస్తుంది మీకెంతో మీ యొక్క వాక్యంలో సమాధానం మీ యొక్క వాక్యంలో తత్వం ఉంది ప్రవ్వ అటువంటి శక్తిని మాకు దయచేయండి మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి యథాతత్వతో పరిశుద్ధతతో మీ కొడుకు మేము జీవించలాగిన మీ స్థానికు నిలబడలాగా సహాయపడండి యుగ సమాప్తి చివరిలో మేము ఉంటుండగా ప్రవ్వ మీ యొక్క మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అనేకులను మీరు చెంతకు నడిపించే పిల్లగా తయారు చేసి నడిపించి మీరు అక్కడ సిద్దపరచుకోమని పరిశుద్ధ నామన ప్రార్థించినాం తండ్రి ఈరోజు నవంబర్ పదకొండవ తేదీ రెండు వేల సంవత్సరం రెండు వారాల నుంచి మనము కనీసము ఒక వారం క్రిందట మనము నహోము గ్రంథంలోని వాక్యాలను ధ్యానించినాం వాటిని ముగించుకున్నాక ఏ గ్రంథాన్ని ధ్యానించాలనో కొంత సతమతం అవుతున్నా నేను నిహేమియా గ్రంథమా లేక హబక్కుకు గ్రంథమా ఎందుకంటే ఆ రెండునే నా మైండ్ లో హబక్కు గ్రంథం ధ్యానించాలా నెహమియా గ్రంథం అన్న ఎందుకంటే నెహేమి అంటే పడిపోయిన గోడలు కట్టబడము అన్న విషయానికి కాబట్టి యుగ సమాధిలో క్రైస్తవ సంఘానికి సాదృశ్యం ఎందుకంటే గోడలు దేవుని బిడ్డలకు సాదృశ్యం అని మనము ఆమోస్రంథం నుంచి ధనించిన మట్టపు అనే అంశం పంతొమ్మిది గంటల రికార్డింగ్స్ ఉన్నాయి మట్టప్ప గుండుకు సంబంధించినవి ఇంగ్లీష్ లో ప్లంబ్ లైన్ అంటారు మట్టపు అంటే ఇండ్లు కట్టే వాడతారు ఆ గోడలు కట్టడానికి పునాదులు కట్టడానికి బండలు వేయడానికి వాడతారు దాన్ని మట్టపు ఆ మట్ట గుండు విషయాలు జానించినప్పుడు మనకు అక్కడ జ్ఞాపకం వస్తూ ఉంటది అది దేనికి సంబంధించింది ఆ యొక్క అధ్యాయులు సరే మటపు గుండు గురించి మనం ఎందుకు ధ్యానిస్తున్నాం కాబట్టి ఆ మటపు అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు తిన్నని గోడ తిన్నని గోడ మీద మన ప్రభు నిలబడడం అన్న విషయాన్ని ధ్యానిస్తున్నాం కదా తిన్నగా అంటే ఖమ్మంగా మంచిగా కట్టబడ్డ గోడ చక్కని చక్కని గోడ చక్కగా కట్టబడ్డ గోడ కాబట్టి చక్కగా కట్టబడ్డ గోడ అంటే చక్కగా కట్టబడ్డ దేవుని బిడ్డలకు సాదృశ్యం గోడ దేవుని బిడ్డలకు సాదృశ్యం గోడ ఎప్పుడు చక్కగా కట్టబడుతుంది అంటే ప్రవక్తలు మరియు అప్పోస్తలు వేసిన పునాది మీద కట్టబడితేనే చక్కగా ఉంటుంది గోడ అన్న విషయాన్ని మనం ఎఫ్ఎస్ఎ రాస్త పత్రిక మట్టపు గుండె గురించి మన చాలా దగ్గర దగ్గర సమస్య లేక రెండు సంవత్సరాల తర్వాత మనం తిరిగి జ్ఞాపకం తీసుకుంటున్నాం సరే చివరికి దేవుడు ఆ మట్టపు గుండె అనేకమైన విషయాలు మనకి బయలుపరిచింది ఆ అధ్యాయులు అవి ధ్యానించాకనే మనలో సంపూర్ణంగా మార్పులు చెరగడము దేవుల్లోని వాక్యాన్ని ఏరీతే అర్థం చేసుకోవాలా ఎట్లా చదవాలా అన్న విధనలు నేర్చుకోవడం మనం చూసినాం అక్కడి నుంచి సరే నహోమ గ్రంథము గురించి ధ్యానించినప్పుడు యోన ప్రవచనము నహోమ కాలంలో నెరవేరడం అంటే వంద లేక నూట సంవత్సరాల తర్వాత అది నెరవేరినట్టు మనం చూస్తున్నాం నినివే కుమారీతిగా క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉంది అన్న విషయాన్ని నహోమ గ్రంథం ద్వారా తెలుసుకున్నాం ఎందుకంటే ఆ ప్రవచనాలు యోనా కాలంలో నెరవేరలే నా హోము కాలంలో నెరవేరింది కానీ నా ప్రవచించినప్పుడు అదే నినివే పట్నాన్ని గురించి ఆ నినివే పట్నము నా హోము ప్రవచిస్తున్నప్పుడు లేదది అది నా హోము టైంకి లేదు కానీ ఈ రోజు కూడా ఆ వాక్యం మనని జరగబోతుంది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నప్పుడు ఎక్కడుంది నా నినివే పట్నం అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నినేవే పట్నము ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది ఎందుకంటే నినివే పట్టణంలో ఉన్న గుణగణాలు ఈ లోకంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం ఈ లోకము అంటే మన అనులకు సాదృశ్యంగా కాదు ఎందుకంటే నినివే దేవుని స్వీకరించిన పట్టణం అనిల పట్టణమే కానీ దేవుని స్వీకరించింది కాబట్టి ఉపవన క్రైస్తవులకు సాదృశ్యం అన్యులు దేవుని స్వీకరిస్తే క్రైస్తవులు ప్రభుని స్వీకరిస్తే క్రైస్తవులు కాబట్టి నినివే మన ప్రభుని స్వీకరించిందంటే రక్షణ పొందిన పట్టణంగా సాదృశంగా ఉంది కానీ చెడ్డతరంగా తయారైంది నూట యాభై అంటే రెండు తరాలు దగ్గర దగ్గర రెండు తరాల తర్వాత లేక మూడు తరాల తర్వాత అది చెడ్డగా తయారైంది సరే నాహోమో గ్రంథంలో ఏ రీతిగా నినేవే పట్టణాన్ని శిక్షించబోతున్నాడు ఏ రీతిగా తన దాసులని లేపుతాడు శిక్షకి లేక తన ఆ మనం చూసినాము సర్పంల తెల్ని ఏరీతిగా తన పనిలా తన పనిలో తన ప్రణాళికలో వారిని ఎట్లా వాడుకుంటున్నాడు దేవుడు అన్న విషయాన్ని మనం చూస్తాం అక్కడ కాబట్టి సైతాను కూడా దేవుని మాట వినాల్సిందే దేవుని ప్రణాళికలో వాడు కూడా ఒక భాగము వాడు కూడా ఒక పాత్ర పాటించాల్సిందే అన్న విషయాలు దేవుడు మనకు చూపించింది ఇది క్రైస్తవ సంఘానికి ఎప్పటికీ అర్థం కాదు కాబట్టి నువ్వు మతంలో నుంచి బయటికి వస్తేనే వీటిని అర్థం చేసుకో మతము మత్తుకు సాదృశ్యం కాబట్టి బుద్ధులేని కన్యకలు మత్తులో ఉండి నిద్రబోతున్నారన్న విషయాన్ని తిరిగి అది జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం మత క్రైస్తవ జీవితం నుంచి మతపరమైన ఆధారాల నుంచి బయటికి రావాల ఎందుకంటే ఈ నెలనే కదా మతపరమైన జీవితం స్టార్ట్ అవుతుంది సమాదుల పండగ నుంచి ఆరంభమై కొత్త కాల పండగ వస్తుంది ఇప్పుడు త్వరలో ఫస్ట్ సమాధుల పండగ క్యాండిల్స్ వెలిగించారు కొత్త పండగ ఎప్పుడొస్తుంది అంటే జానవరిలోనేమో వస్తుంది జనవరి ఫిబ్రవరి ఆ టైం దానికి ముందు రెండు పండుగలు వస్తాయి కదా ఒకటేమో తమ్ముసి దేవత పండగ దాని తర్వాత బయలుదేవత పండగ దాని తర్వాత కోతకాల పండగ ఇవన్నీ పండుగలు వస్తా ఉంటాయి దాని తర్వాత ఇంక రకరకాల పండగలున్నాయి అవన్నీ మీ జ్ఞాపకం చేయనిప్పుడు అవన్నీ పండుగలు ఈ లోకస్తులు చేస్తారు కానీ మనం మటుకు వాటిని చేయకూడదని దేవుడు హెచ్చరించండు ఏ రీతిగా హెచ్చరించండు దర్శరీతిగా కళల రూపకంగా ఆయన వాక్య రూపకంగా ఎందుకంటే ఆయన ఉండేవాడు వాటిని మాట్లాడేది ఎట్లా వాక్య పరంగానే ఆయన మనల్ని హెచ్చరించండు కాబట్టి మనం వాటిని పాటించడానికి వీల్లేదు సరే నా హోమో గ్రంథము చివరికి ముగించినప్పుడు ఏరీతిగా గొప్పజనం శ్రమల పాలేస్తారు తర్పంలో తెలియని ఏ రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు చూడండి ఆయన ఆగే లేకుండా ఏవి జరగావన్నాం అని చూస్తున్నాం దేవుని తండ్రి ఆగే లేని మన ప్రభుని శత్రులకు అప్పగిస్తాడా శిల్వ మరణం టైంలో విష్కర్ యోత్ ఎందుకు అట్లా అమ్ముడు పోయింది తన హృదయంలో మోసం ఎందుకుంది అంతవరకు పరశుధాత్మాభిషేకము అద్భుతాలు చేసిన వాడు ఇష్కర్ యోత్ ఎందుకు అట్లా వాడుకున్నాడు దేవుడు విష్కర్ యోత్ రీతిగా ఎందుకు తయారైంది కాబట్టి ఆటోమేటిక్గా అట్ట తరలిన వాళ్ళు ఆటోమేటిక్ గా ఆయన ప్రణాళికలో చెడ్డ పాత్రలుగా లేక ఘనహీనమైన పాత్రలుగా వాడబడుతున్నారు కానీ వారికి తెలియదు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు దేవుని సేవలు చేస్తున్నారు అనుకుంటున్నారు మన ప్రభుని తెలివేసినప్పుడు యాదకులు ఏమనుకున్నారు దేవుని సేవ చేస్తున్నారు అనుకున్నారు వీడు దైవ దూషణ చేస్తుండే మేమేమో నిష్ఠతో పరిశుభతో ఉన్న వాళ్ళమో అని వాళ్ళు చూపించుకుంటున్నారు కానీ మన ప్రభువుని దేవదూషకుని లాగా వాళ్ళు పరిగణిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు దేవుని సేవన చేస్తున్నారు ఒక రీతిగా వాళ్ళు దేవుని సేవన చేస్తున్నారు కానీ గణహీనమైన ఘటంలాగా ఆయన సేవ చేస్తున్నారు ఏ రోజు ప్రవచించినట్టు మనం చూడము బైబుల్లో గణహీనమైన ఘటనే కానీ ఎట్లా ఆ కాలానికి ఆ టైంకి ఎవడో అక్కడ అక్కడ ప్రవచనానికి దేవుడు దేవుడు బయలుపరిచే ప్రవచనానికి ఎవరు సిద్ధంగా లేరు బాప్మిచ్చి వ్యూహం తర్వాత ఎవరు లేరు కాబట్టి ఆ కాలంలో ఆ టైంలో ఏ రోజు ద్వారా ప్రవచనం రావడము ఆహా ఎంత దేవుని భక్తుడు అని పొడింద్రు మనుషులు ఆయన గర్వించిండు పుండు ఆ పురుగు తన కాల్ని తొలిచింది దాని తర్వాత హఠాత్గా అక్కడ పడి మరణించిండు కాబట్టి ఆయన ఘనహీనమైన ఘటంలాగా కొందరిని వాడుకుంటున్నాడు ఎందుకు వాడుకుంటుండో వాళ్ళు గణహీనంగా అయినరు కాబట్టి ఘనమైన ఘటంలను కూడా వాడుకుంటున్న మహిమ కొరకు ఘనహీనమైన ఘటంలో ఆయన ప్రణాళిక నెరవేరాల వాడుకుంటాడు ఇప్పుడు గొప్ప జనం మరణించాలా ఎవరు చంపాలా గణహీనమైన ఘటనలు కావాలి వాళ్ళని చంపడానికి కొరకు ఇప్పుడు పాత నిబంధన కాలంలో శత్రు రాజుని ఎట్లా ఎన్నుకున్నాడు శత్రు రాజుని ఎన్నుకోకపోతే తన బిడ్డలకి బుద్ధి ఎవరు చెప్తారు ఏ చెప్పాలా కాబట్టి ఆ రీతిగా ఎన్నుకున్నాడు దేవుడు వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే వాళ్ళు ఆ రీతిగా తయారైనారు కాబట్టి అదే రీతిగా నినివే ఎందుకు ఆ రీతిగా చెత్తగా తయారైంది ప్రభులు స్వీకరించిన పట్నము ఎందుకు ఆ రీతిగా తయారైంది విరవి అహంతో మమ్మల్ని ఎవరు మాకు వ్యతిరేకంగా ఎవరు నిలబడగలరు అన్న ధీమాతో కాని బబులోని రాజు వచ్చి నినివే పట్టణాన్ని అసూరు పట్నం దేశాన్ని సంపూర్ణంగా నాశనం చేసినట్టు మనం చూస్తాం చరిత్రలో దాని తర్వాత బబులోను పట్టణము దేవుని చేతిలో ఒక పని ముట్టుగా లేక ఒక పాత్రగా వాడబడింది కానీ బబులోను కూడా నాశనమైనట్టు మనం వేష గ్రంథంలో ఎన్నో ప్రవర్చనలు చూస్తాం దాని గురించి ఎందుకంటే అది దొంగల గుహగా మారింది బబులోను అన్న విషయాలు మనం చూస్తాం కాబట్టి బబులోను దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లు ఆ పట్నం చూస్తాం తర్వాత కానీ ఒకప్పుడు దేవుని చేత వాడబడ్డ పట్నం కానీ యుగ సమాప్తికి వచ్చేటప్పటికి లేక పాత నిబంధన కాలం ముగింపడానికి బబులను కూడా దేవుడు నాశనం చేసింది బహు కఠినమైన నినివే పట్టణానికి అది ప్రపంచాన్ని పరిపాలించిన అసరు దేశము దానికి విరోధంగా బబులును లేపింది అసురు విరవిగింది మమ్మల్ని ఎవరు ముట్టుకుంటారు కానీ బబులు లేచినప్పుడు అశురు నాశనమైతే కాబట్టి నహోము గ్రంథము చివరి అధ్యాయంలో చూస్తున్న ఆ శిక్ష బబులను పట్టణము అసురు పట్టణం మీదకి తీసుకొని రావడానికి సాదృశంగా చూస్తాం అక్కడ బబులూరు పట్టణం తర్వాత బదురు నిర్మూలన మనం చూస్తాం పాత నిబంధన కాలంలో ఈ రోజు లేదు బబులూను పట్నం లేక దేశం బబులూని దేశం లేదు ఈరోజు అది పాత కాలపు ఇరాన్ ఇరాక్ మధ్యలో ఉండేది ఆ దేశం ఈ రోజు ఆ దేశం లేదు అది పెద్ద మైదానంలాగా ఉంటది ఇప్పుడు అంత గచ్చపొదలు రాళ్లు రప్పలు చెత్త చెదరం ఉంటది ఆ దేశంలో అక్కడ ఏం మొలక ఎత్తవు అంత భయంకరంగా ఉంది ఆ ప్రదేశం ఒకప్పుడు ఎంతో వైభవంగా ప్రపంచాన్ని పరిపాలించిన దేశం అది బబులోని దేశం కానీ ఈరోజు అది లేదు కానీ క్రొత్త నిబంధన కష్టపడికి పోయేవరం మనం చూసినాము బబులోను ఉన్నట్లు చూస్తున్నాం ప్రకరంగందర చూస్తాము బబులోను ఉన్నది బబులోను కూలిపోయను కూలిపోయిను కూలిపోయిను మూడు సార్లు వింటాం మనం అక్కడ వాక్యం అంటే మూడు సార్లు దేవుడు దానికి అవకాశం ఇస్తుంది మరి ఈ బబులోని ఎక్కడి నుంచి వచ్చి పాత నిబంధన కాలం బబులోని లేదు కానీ ఇక్కడ కనిపిస్తున్న బబ్బులోని ఎక్కడి నుంచి వచ్చి కానీ కొత్త నిబంధన కాలం కష్టపడికి తిరిగి మళ్ళా కనిపిస్తుంది కృత నిబంధన కాలం వచ్చినప్పటికీ తిరిగి నినివే పట్టడం కనిపిస్తుంది కృత నిబంధన కాలం వచ్చినప్పటికి తిరిగి ఇరచలేం కనిపిస్తులేదా దేవుని ఇచ్చలు కనిపిస్తలేదా అన్ని పాతవి గతస్తం కృతమైన ఇస్తున్నాడు కాబట్టి పాత చూడండి ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయంలో ఈ సాయంత్రమే దేవుడు నాకు విషయం చూపించింది వాటన్నిటిని ఖచ్చితంగా తిరిగి రప్పిస్తాడు పాత కాలంలో పాత ఏమున్నాయో వాటన్నిటిని తిరిగి రప్పిస్తున్నాడు కాని ఆ పాతకాలపు మనుషులు మటుకు వాటిని చూడరు అందుకే ప్రసంగి గణడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే అందులో ఉన్న అసలైన సీక్రెట్ దేవుని సీక్రెట్ దేవుడు రహస్యంగా దాచిపెట్టిన తన జ్ఞానాన్ని అక్కడ పెట్టిండు ప్రసంగి అనే సరే చాలా మంది ప్రసంగి అంటే సొలమును రాజు అంటాడు ఎందుకంటే ప్రసంగి మొదటి అద్యమీ మొదటి వర్షంలో దావిది కుమారుడను ఎరుశలేములో రాజన ప్రసంగి పలికిన మాటలు అని స్టార్ట్ అయింది కాబట్టి ఎరుశలేములో దావిన కుమారుడు రాజుగా ఎవరున్నారంటే సొలమునే మీరు అనొచ్చు సొలమును కుమారుడుగా ఆవచ్చు కదా బ్రదర్ కానీ సొలమును కుమారుడు ఎవరు ఎరోబాము ఎరోబాము ఎర్రబామే తుంటరోడు ఉంటాడు యవనస్తులతో యవనస్థులతో సహవాసం చేసి యవనస్థుల ఆలోచనలు తీసుకుని పెద్దలను ధృతీకరిస్తాడు ఎర్రబామే కదా అయితే యొరబాము కాలంలో ఆ దేశము రెండుగా విభజింపబడింది ఉత్తరము దక్షిణం ఉత్తరా ధాన్యమో ఉత్తర ఇ్రాయెల్ అన్నారు లేక సమరియా అన్నారు దక్షిణ భాగంలో ఉండేదని యూదా దేశం అన్నారు యూరోపా కాలంలో రెండు దేశాలుగా మా విభజింపబడింది కానీ ఇక్కడ వాక్యము ప్రసంగి మొదటి చెప్పబడ్డ వాక్యము దావిదు కుమారుడు దావిదు కుమారుడు ను ఎరుసలేం లో ప్రసంగి పలికిన మాటలు ఆయన చెప్తుంటే ఎవరు రాసింది మాటలు కాబట్టి ఎరుసలేం రాజుగా ఉన్నవాడు అంటే ఖచ్చితంగా సులమోంకే సొలమోన్ తర్వాత అది విడిపోయింది రెండో దేశము కాబట్టి ఇది సొలమోన్ కి సంబంధించినదే లేక రాసిండు లేక సొలమోనే పలికిండు అని ఎన్నో చరిత్ర ఆధారాలున్నాయి ప్రసంగి అని చరిత్ర ఆధారంగా చూపిస్తుంది మనకి కాబట్టి దేవుడు సొలమోని బయలుపరిచిన ఎందుకంటే సొలమోను కంటే జ్ఞానవంతుడు ఒక్కడూ లీడని పాత నిబంధన కాలంలో ఉంది కదా ఉంది కదా దాని నువ్వు బహు ప్రిడవు అని దాని గురించి చెప్పినట్లు ఎవరి గురించి చెప్పలేదు అన్నాడా కానీ కృత నిబంధనకి వస్తే మంచి దాసుడా అని ఒకరి గురించి అంటున్నాడు అంటున్నాడా లేదా తర్వాత మోస్ట్లీ తన ఇల్ ఇల్ అంతటిలో నమ్మకస్తుడుగా ఉండేను కాలంలో ఒకరి గురించి దేవడానికి సాక్షి ఇచ్చింది కానీ కృత నిబంధన కాలంకి వచ్చేపటికి సేవకుల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా అని సేవకుల గురించి మాట్లాడుతున్నాడు ఒక పేరు పెడతలేడు కాబట్టి ఎంతమంది అయినా నమ్మకమైన మంచి దాసు లగా జీవించగలరు సరే ఎవరు నమ్మకమైన మంచి దాసుడు ఆయన చెప్పిన మాటకు తగినట్లు స్పందించి జీవించేవాడే నమ్మకమైన కదా ఇది చెయ్యి అంటే చేసేవాడు నమ్మకంగా ప్రశ్నించాడు ఎందుకు చేయాలా ఎందుకు అంటే నీ బ్రెయిన్ ఉపయోగిస్తున్నావు చెప్పింది చేయడము ఆయన బ్రెయిన్ ఉపయోగించడం కాబట్టి క్రీస్తుని పోలి నడుచుకోండి అంటే ఆయన చెప్పిన మాటకి తగినట్లు జీవించడం ఆయన చెప్పిన ప్రతి మాటని స్వీకరించాలా దాన్ని అవలంబించాలా మన జీవితంలో అది ఆయన పోలి నడుచుకోవడం అంటే ఆయన వాక్యాన్ని ధ్యానించాలా సరే ప్రసంగి మూడవ అధ్యాయంలో దేవుడు ఒక విషయాన్ని మనకు చూపిస్తాను చూడండి మూడవ అధ్యాయము పదకొండవ వర్షం రెండవసారి ఎవరైనా దేని కాలం అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అంటే దేనికాలంలో అదే దేని కాలంలో అది చక్కగా ఉంటుంది అశూరు కాలంలో అది చక్కగా దాని ఎండ్ దాని ముగింపు చక్కగా లేదు అది అది ముందు చక్క గుండే ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ దేశము ముందు ఖచ్చితంగా చక్కగుండే ఐగుప్తు ముందు చక్కగుండే ఉందా లేదా ముందు చక్కగుండే బబులును ముందు చక్కగుండే ఎవడైనా గాని ఎవరైనా గాని ఏ దేశమైనా గాని ముందు చక్కగుండే సరే పాతవి గతించితే ఇప్పుడు సమర్థం క్రితమైన ముందు అన్ని చక్కగా ఉంటాయి సంఘము ముందు చక్కగుండే చక్కగా లేకుండే ప్రపంచం మీరు ఒక ఒక సంఘం చూస్తే మీరు మీరు భయాసని చెప్తా నేను మీ మైండ్ లో భయాస ఉండద్దు అంటే ఒక దిక్కు నీ మైండ్ ఉండదు మనకి ఒకటి చూపిస్తే సంఘం అనేది ప్రపంచానికి సాదృశ్యం ప్రపంచం విస్తరించిన క్రైస్తలకు సాదృశ్యం ముందు చక్కగా ఉండే దాని ఏం జరిగింది అన్నీ చెడిపోయినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటే మరోసారి ఎవరన్నా దేని కాలం అది చక్కగా ఉండనట్లు సమస్తమును ఆయన నియమించి ఆయన నియమించింది వీటిని చక్కగా ఉన్నటకు నియమించింది వాటిని ముందటి నుంచే ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయముల ఉంచి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమందు జ్ఞానమును నరుల హృదయం ఉంచి దేవుడి చేయ క్రియలు పరిశీలనగా అది చాలదు కష్టం కదా కొన్ని లిమిటేషన్స్ పెట్టి అది అంత వైభవంగా జీవించింది ఎందుకంటే అడిపోయింది అంటే ఎవరు చెప్పలేని స్థితిలో ఉన్నాడు క్రైస్తవ సంఘం కూడా అంత వైభవంగా జీవించింది రెండు వేల సంవత్సరం అయిపోయింది వైభవంగా జీవించింది ప్రపంచం విస్తరించింది అది ఒక పెద్ద వ్యవస్థలుగా తగిలింది ఈరోజు ప్రపంచంలో గొప్ప మతం అంటే కదా దాని కొన్ని విరుద్ధంగా చెప్పాలరా చెప్పలేరు ఫస్ట్ రిలీజన్ క్రైస్తవమే దాని ఇస్లాము దాని బుద్ధిస్ట్ రిలీజన్ అంటే బుద్ధిజం దాని తర్వాత హిందూయిజం అంతే కదా ఇక దాని తర్వాతనే శమనిజం అని ఇంకా రకరకాల మతాలున్నాయి యూధా ఇది యూధ మతం అని మోర్మోన్ మతమని ఇతర రకరకాల ఉన్నాయి కానీ ఫస్ట్ ప్రపంచం విస్తరించింది ఒకటే మతం అదేంది క్రైస్తవ మతం చెప్పుకొని విరవీగడం లేదు ఇది గొప్ప మతం అని కాని అది మొదట చాలా వైభవంగా కానీ చివరికి అది పడిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు దేవుడు సరే చూడండి దేని కాలం అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయములందరించి ఉంచి ఉన్నాడు కాని దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు ఆయన అది చాలదు ఏది చాలదు ఏది జ్ఞానము జ్ఞానము సరిపోదు అంటాడు దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు ఆయన జ్ఞానం చాలా నాకు చాలా కష్టం ఎక్కువ తెలుసుకోవాలా ఎక్కువ తెలుసుకోవాలన్న ఆశ ఉంటది తెలుసుకోవాలా అనేకలకు చెప్పాలా ప్రపంచం చెప్పాలా అన్న ఆశ ఉంటది కానీ అది సరిపోదు మన కాలం అర్థమవుతుందా దాని తర్వాత ఇంకొకరు దాని తర్వాత ఇంకొకరు అట్లా పోతా అంతే దాని చాలా జ్ఞానవంతుడు కదా మరి ఆయన చెప్పిండ సరిపోదు నీకు నీకు ఇంతే కాలం నీ కాలంకి ఇవి నెరవేరవు నీకు ఇవి అర్థం కానవసరం లేదు దాని ఇంకోదికొస్తే ప్రభు నాకు ఏం అర్థం కాదు నాకు చాలా హృదయంలో వేదన కలుగుతుంది ప్రభు అంటే దాని అర్థం చెప్పిండి ఆ ప్రతిమకు సంబంధించిన అర్థం చెప్పిండి అవన్నీ ఉపమాన రీతికి చెప్పబడి ఆ బంగారు ప్రతిమ గురించి చెప్పినప్పుడు అవన్నీ ఉపమాన రీతికి ఉన్నాయి దాని తర్వాత వచ్చిన దర్శనం చెప్పమంటే అది నీకు అవసరం లేదు ఎందుకంటే నీ కాలంలో నెరవేరదు మీ పిల్లల కాలంలో కూడా నెరవేరదు మీ ముని మండల కాలంలో కూడా నెరవేరదు అది ఎప్పుడు నెరవేరుతుందో నీకు తెలియదు కాబట్టి వాటిని ముద్రించేసి పెట్టేస్తామన్నాడు సీల్ చేసేసాయి నీకు వచ్చిన దర్శనం రాసేసి సీల్ చేసి పడేసాయి ఒకనొకాలంలో ఒక తరం వస్తే దాన్ని తీసుకుంటారు వాళ్ళు చదువుకుంటారు ఆయన విధానం అది ఎందుకంటే ఆయన కార్యములు అమోఘములు అని ఇంతగా చూస్తున్నాం అవి మన ఊహకు అంటూ చూడండి ఇరవై రెండవ వచనం కాగా తమకు తరువాత జరుపు దానిని చూచిపెక్క నరుని తిరిగి లేఖి కొనుక్కోవాడు ఎవడనో లేకపోవటం నేను చూడగా వారు తమ క్రిల ఎందు సంతోషించడం కంటే వారికి మరీ ఏ మేలును లేదని అని సంగతి నేను తెలుసుకుంటీ ఇదే వారి భాగము అంతేనా ఏమంటాం చూడండి వారు కాగా తమకు తరువాత జరుగుదాని తమ తర్వాత కూడా జరుగుతుంది కొన్ని విషయాలు అని చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు ఒక మనిషి మన కాలంలో కొన్ని మన తర్వాత నెరవేరే వాటిని చూచిటప్పుడు దేవుడు మనల్ని ఎవరు లేపలేరు అని చెప్తున్నాడు ఎవరు కూడా తీసుకున్నారా అని వాపస్ మనల్ని అని చెప్తున్నాడు అంటే మన తర్వాత కూడా ఏమో జరగబోతున్నాయి మన తాతలు అనుకున్నారా ఇట్లా విస్తరిస్తుంది సంఘము అనుకోలేదు వాళ్ళని పాత్రలు అనుకుంటా ఇట్లా తరేతుందని అనుకోలేదు పాస్త స్టార్ట్ చేసేటప్పుడు సంఘం బాగుండే వాడి వృద్ధాపనకి వచ్చినప్పటికీ అది పతనం అయిపోతుంది భక్తిహీనతగా దిగిజారిపోతుంది మీరు ఎక్కడ చూసిన చరిత్రలో అన్నిటి ఉన్నాయి చాలా మంది కష్టపడి ఎంతో శ్రమ పడి సంఘానికి అది ఆయన కాలం ముగించాక పిల్లలకు ఇష్టపడికి మొత్తం చెడిపోతుంది ఏలి కాలం మొదలుకొని చూస్తాం ఆహార కాలం మొదలుకొని చూస్తాం సమయోలు కాలంలో చూస్తాం ఇంకా ఎంతో మంది కాలం ఎంతో యాచకుల కాలంలో మనం చూస్తాం ఇవన్నారైనయా ప్రతనిబంధనకు వచ్చినప్పటికీ రైతు సంఘాలు అన్నీ అక్కసారైన అవి అన్నిసార్లు మనం జనిస్తూ ఉంటాం ఇక్కడ కాబట్టి ప్రసంగి ద్వారా మనం ఈ విషయం తెలుసుకుంటున్నాం ఏంటంటే మన తర్వాత తిరిగి దేవుడు అనేకమైన వాటిని జరపబోతున్నాడు కానీ మనం వాటిని చూడడం మనం వాటిని చూడలేం మీరు అనొచ్చు ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు జరుగుతాయి రేపు జరుగుతాయా మనకు కాలం తర్వాత జరగచ్చేమో కానీ మనకు పట్టుకు ఇవి అర్థం కావాలా ఇప్పుడు దాని కాలంలో అర్థం చేసిండు బంగారు ప్రతిమ దాని పది దాని కాళ్ల గురించి దాని ఉదయం గురించి దాని ఛాతి భాగం గురించి దాని తల గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండి ఆయన కళ్ళ నెరవేర్నాయా అవి ఆయన తర్వాత నెరవేర్నాయా ఎప్పుడు నెరవేర్నాయి అవి కాబట్టి దాని కాలం నెరవేర్చలేదు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే దేవుడు మన కాలం తర్వాత ఏం చేస్తాడో మనల్ని లేపి చూపించే వాళ్ళు కాబట్టి మనం మటుకు బయలుపరచక కొద్దీ సంతోషించాలా అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తుంది కాబట్టి దేవుని అందరూ సంతోషించాలా దేవుని మనం ఆనందించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఆయన వాక్యం పట్ల ఆసక్తితో ప్రతిక్షణం బయలుపరిచినప్పుడు ప్రభు నీకెంతో వదాలని అనేసి మనం అందులో సంతోషించాలా ఆ విషయం జ్ఞాపకం చేస్తుంది మనకి ఇక్కడ ప్రసంగి ద్వారా వారు తమ క్రియలందు సంతోషించకంటే వారికి మరీ ఏ మేలును లేదు ఇవన్నీ మీరు ప్రయాసంతో వెతుక్కున్నప్పుడు వాటి అందు మీరు సంతోషించడం కంటే మరీ ఎక్కువ విషయం అనేది ఏదీ లేదు కాబట్టి దేవుడు పరిపాలన వాక్యాలను మనం ఆనందించాలా సంతోషించాలా సరే కృతగా సంతోషిస్తే మంచిది కాదు సంతోషం పంచుకోవాలని ఉంది కదా మీరు సంతోషాన్ని పంచుకోవాలా ఎవరితో పంచుకుంటాం గొప్పతనంతోనే పంచుకోవాలా అందుకోసే మనకి ఇవన్నీ చూపిస్తుంది సరే నహోము గ్రంథము చివరి అధ్యాయంలో చివరి భాగంలో మనం ఒకరు ఎవరు పద్దెనిమిదవ వర్షం మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో అసురు రాజా అంటే మతయాచ కూడా నువ్వు నువ్వు గొప్ప నువ్వు చాలా పెద్దోండి నువ్వు రాజుకి సాదృశంగా నీ కాపర్లు నిద్రపోయిరి నీ ప్రధానులు పండుకొనేరి నిద్రపోయి పండుకొనేరి నీ కాపర్లు నిద్రపోయేది నీ ప్రధనలు పండుకునేది ఏం కాదులే మాకు సుఖం ఏం కాదులే మా మీదికి త్రమరాజు నీ కాపర్లు పండుకునేది నీ ప్రధనలు నిద్రపోయేది నీ కాపర్లు నిద్రపోయేది నీ ప్రధనలు పండుకునేది నీ జనులు పర్వతం మీద చెదిరిపోయేది మనకు ఒకటే పర్వతం కదా ప్రియోన పర్వతం కాని వీళ్ళు రకరకాల పర్వతాల మీద చెదిరిపోయినారు అంటే ఫేక్ పర్వతం ఫేక్ అంటే అబద్దమైన పర్వతాలు మోసపుచ్చ పర్వతం అంటే రాయి పర్వతం అంటే రాయికి సాదృశ్యం పంటకు సాదృశ్యం ఆ పండనే క్రీస్తు కాని మనం ఉండాల్సింది తేను పర్వతం మీద కానీ జనులు పర్వతముల మీద చెదిరిపోయేది వాటికి పేర్లు లేవు అంటే రకరకాల సంఘాలు రకరకాల యేసులని వేరే ఒక ఏసులని వెంబడించిన వారు వీళ్ళంతా కాబట్టి చెదిరిపోయేది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటారు దేవుడు మనకి సరే దానికి భయంకరమైన దెబ్బ తగ్గుతుంది అన్న విషయం చెప్తున్నా అంటే గొప్ప జన మంత్ర మరణించబోతున్నారన్న విషయం చెప్తున్నాడు నీ గాయం చికిత్స చేయవాడు ఎవడనో చికిత్స ఎవడనూ చేయగలడు వారు వారిని సమకూర్చువాడు ఒక్కడనూ లేడు నీ జనులు పర్వతం మీద చెదిరిపోయి వారు సమకూర్చ వారిని సమకూర్చువాడు ఒక్కడనూ లేడు ఆ వాక్యం నన్నుకు సాయంత్రం ఆపేసింది ఎందుకు ఎందుకు హక్కు హక్కు గ్రంథం కొరకు మనం ఇంకా సిద్ధపడలేదు లేక ఈ రెండు అధ్యాయులు ఈ రెండు గ్రంథాలు ఎందుకు గణించొద్దంటే ఈ వాక్యం దగ్గరనే నేను ఆగిపోయినా అప్పుడు ఎందుకు పోయిన వారము పోయినవారు నేను పరిగెత్తామనుకుంటున్నాను కానీ దేవుడు చూపిస్తాను నువ్వు పరిగెత్తూ ఎందుకు పరిగెత్తాల ఇది నీది కాదు కదా నా టైంలో నేను నీకు బయలుపరుస్తాను కాబట్టి ఒక టైం వరకు మనం ఎదురు సరే ఆటోమేటిక్గా ఎవ్రీ మండే బయలుపరచు అనేది కాదు కదా అది శారీరకమైన ఆలోచన ఎందుకు ఎవ్రీ మండే బయలుపరుస్తాను కదా ఆయన ప్రతిరోజు బయలుపరచారు ఆయన విధానం అది లేక ఆయన ఇష్టం ప్రకారంగా టైంకి బయలుపరచారు దానియాల కాలం తర్వాత బయలుపరిచింది యువలు ప్రవచనం తర్వాత ఎవరు బయలుపరిచింది పేతుడికే బయలుపరిచిండి ఎంతకాలం యువల తర్వాత చాలా విడది కదా చాలా గ్యాప్ ఉంది కదా కాబట్టి ఆయన విధానం ఆ ఎవ్రీ మండే బయలుపరచాలంటే ఎట్లా కదా కాబట్టి నా గ్రంథపు చివరి వాక్యంలో మనము అధ్యాయము చివరి వాక్యం ఏం చేస్తున్నామంటే ఆ చెదిరిపోయిన వారిని సమకూర్చేవాడు ఒక్కడునూ లేడు వారిని సమకూర్చేవాడు ఒక్కడు లేడు కాబట్టి సమకూర్చే వాళ్ళు ఎవరు అన్న విషయం మనం ఆ రోజు లక్ష మంది తప్ప ఎవరు వారిని సమకూర్చలేరు ఆయన దినం కొరకు వాళ్ళని తయారు చేసేవాళ్ళు సమకూర్చడం అంటే తయారు చేసి సిధపరచడం నీ సేవ జీవితమే సిధపరిచే సేవ జీవితం గొప్ప జనం చెదిరిపైన గొర్రెలను చెదిరిపైన గొర్రెల నచ్చింది కదా ఇస్రాల్లో చదిలిపోయిన గల కోరిక నేను వచ్చినట్టడీ లోకంలో కాబట్టి వారిని చెదిలిపోయిన వారిని సమకూర్చేవాడు ఏస్రో ఒక్కడే కానీ ఆయన ఎట్లా సమకూరుస్తారు వారిని తన దూతలను పంపిస్తాడు మంతిత్వ తిరునాద్యంలో ఆయన దూతలు అంటే లక్ష నలభై మందికి సాదృశ్యం వాళ్ళే ఆయన దినంకి వీళ్ళని సమకూర్చుకోవాలా సంఘ దూత అంటే దేవుని శివకుడు అని అర్థం సంఘ దూతకు రాయినది ఏమనగా అంటే అర్థం అదే నువ్వు దేవుని సేవకునివి నీ కొరకు రాసిండి ఈ వాక్యాలన్నీ నువ్వు చేయాల్సిన పని అయిందంటే వాళ్ళని అందరినీ సమకూర్చుకోవాలా ఎవ్వరు లేడు ఎందుకంటే ఎందుకు సమకూర్చే వాళ్ళు అంటే సర్పములు తేళ్లు వాళ్ళని ఎట్లా సమకూర్చగల దేవుని కొరకు లేవు నేను ఎట్లా పోను పర్లవరాచరించి కాబట్టి వీళ్ళని పోనీయను అని వాడు తీర్మానించుకున్నాడు వాడు కూడా ఆత్మనే కాబట్టి వాడేం చేసిండు ఎవరినో ఒకరిని వాడుకోవాలా వాడు కూడా దేవుని ఆజ్ఞ తీర్పురాడు వాడు ఎవడిలో సత్యం లేదో వాడిని వాడుకుంటాడు వాడు తప్పదు వాడు ఎవడన్నా కావచ్చు ఎంత గొప్ప వాళ్ళు అబద్ద బోధం అంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ వాని వాణ్ణి వాడుకోవాల్సింది ఎందుకంటే వాడు అబద్ధానికి జనకుడు అంటే జనకుడు అంటే తండ్రి వాళ్ళ అబద్ధాన్ని ఆక్రయించిన వాళ్ళు కుమారులు కాబట్టి అబద్ధపుడు జనకుడైనా సైతానికి కుమారులు ఎవరైతే అబద్దాన్ని బోధిస్తారో అబద్ధాన్ని ఆక్రయిస్తారో అబద్దాన్ని స్వీకరిస్తారో వాళ్ళంతా వానికి విడుదలవుతారు కాబట్టి వాడు ఇష్టమైనట్టు వాడుకుంటాడు వాళ్ళని ఎక్కడా వాడు వాడుకుంటాడు ఎందుకంటే వాళ్ళు వాణి బిడ్డలు కాబట్టి మనం మటుకు దేవుడి బిడలము అందుకే మనము సత్యంనే ప్రేమిస్తా ఉంటాం అన్న విషయాన్ని కాబట్టి మనల్నే దేవుడు ఆ రీతిగా తప్పిపోయిన వారిని సమకూర్చుకోవడం కొరకు ఏర్పరచుకుంటుంది సరే అందుకే ఈరోజు సాయంత్రము ఈ వాక్యము నాకు అర్థమైంది ఎందుకు జఫన్యా గ్రంథం ధ్యానించాలంటే జఫన్యా అనే పేర్లనే ఉంది సమకూర్చుకునే వాళ్ళ గురించి సరే చూద్దాం చూడండి జఫన్యా గ్రంథము క్లుప్తంగా చూసుకుని మనం ఈరోజు ఉపోద్ఘాతమే చూస్తాము అంత డీటెయిల్డ్గా మనం ఈరోజు ధ్యానించాం ఈరోజు జఫన్యా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం జఫన్యా గ్రంథము ఎంత కాలానికి ఆ జఫన్యా అనే ప్రవక్త ఏ కాలానికి సంబంధించిన వాడు ఆయన ఏ గోత్రం నుంచి వచ్చిన వాడు అవి ఆత్మీయమైన సత్యాలు ఏంది ఎందుకంటే మనం శారీరకమైన విషయాలు ధ్యానించాం ఎక్కువ చరిత్ర జరిగింది కరెక్టే కానీ వాటిని తిరిగి మళ్ళా రప్పిస్తానంట దేవుడు ఇందాక కూడా చూసినాం అవన్నీ మళ్ళా ఆ మనుషుల తర్వాత మళ్ళా తిరిగి వస్తాయి కానీ ఆ మనుషులు ఉండరు జఫన్య లేడీ రు ఈరోజు జఫన్య లేడు ఈరోజు హబ్బకు లేడు ఈరోజు నహోము లేడు కాని మనమునం మన తర్వాత ఇంకొక తరం వస్తుంది కాబట్టి తరతరములు వీటిని జనించలా ఈ రీతిగా సంపూర్తి జరగల అందుకే ఆయన వచ్చే టైంకి ఈ యొక్క వాక్యం సంపూర్తి ఉన్నాడు పేదరాష్ట్ర పత్రికలో ఆయన అన్నిటినీ స్థిరపరుస్తాను ఆయన వచ్చే టైంకి అన్ని స్థిరపరచబడతాయి అంటే ఏంటంటే ఈ లోకంలో ఉన్న మానవ విధులన్నీ తారమరైపోతాయి ప్రతి మతము కూలిపోయి అందరూ ప్రభులు స్వీకరించాల్సి వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ కానీ నిత్య నరకానికి పోయేవాళ్ళని వాస్తు ఆటోమేటిక్ వాళ్ళు ముద్రించబడ్డవాళ్ళు వాళ్ళు అక్కడికే కానీ ఆయన వచ్చినప్పుడు తిరిగి రెస్టోరేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ అన్నాడు అంటే అన్నిటినీ స్థిరపరుస్తున్నాడు తిరిగి ఆయన సృష్టిలో ఏరిసి వాటిని సృష్టించిండో వాటి అన్ని ఆ దశకి తీసుకొని తిరిగి వస్తున్నాడు ఆ దశ తిరిగి ఏం జరుగుతుంది చెప్పండి రకరకాల విగ్రహాలు రకరకాల దేవాలయాలు సంఘాలు ఇవన్నీ ఏమైతే చర్చిలు అవన్నీ ఏమైతాయి వాటికి ఒకరు పోరు వాటి నేర్కొకరు పోరు ఆ రోజు పితురాష్ట్ర మనం చూస్తాం ఒక రోజు ఇప్పుడంతా తీర్ఘంగా చూడండి సరే జఫనియా జనియా అంటే యహోవనే దాచువాడు అనర్థం యహోవనే రహస్యంగా ఉంచువాడు అనర్థం కాబట్టిహోవానే దాచుకుని వాడు లేక యహోవా రహస్యంగా పెట్టుకునివాడు సరే రెండు విధాలుగా బాగా అర్థం తీసుకోవాలి లేక దేవుడే దాచుకున్నవాడు హైడ్స్ ఇంగ్లీష్ లో హైడ్స్ అని ఉంటాం హెచ్ఐడిఈస్ లేక సీక్రెట్ సీక్రెటెడ్ అని అంటే యహోవాసే దాచు దాచువాడు అని అర్థం కాబట్టి శ్రమల కాలంలో మనల్ని దాచేవాడు ఎవరు ఎవరిని దాచితాడు ఎవరిని దాచుతాడు లక్ష నలభై నాలుగు వేల మంది అనేసి మనం ఎన్నిసార్లు ఇష్టం ఎందుకు దాచిపెట్టిండు ఈ లోకానికి మనం చూసినాం ఈ లోకానికి హాని ఏ హాని చేయకముందు మన దేవుని దాసులను ముద్రించే వరకు మీరు దేనికి కూడా హాని చేయదు ఈ లోకానికి హాని చేయదు ఆగుతు మన దేవుని దాసులను ముద్రించే వరకు ఈ లోకానికి మీరు ఏ హాని చేయకూడదు అన్నడం లేదా నాలుగు దూతలతో కాబట్టి దేవుని దాసులను ముద్రించడం అంటే ఆయన వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని గుర్తించుకొని వాళ్ళని స్పెషల్ గా కాపాడుకోవడం కాబట్టి ఆయననే వాళ్ళని దాచిపెడతాడు అని అర్థం కాబట్టి జఫన్యా గ్రంథం అంటే మనల్ని దాచిపెట్టే దేవుడు కాబట్టి ఈ యొక్క వాక్యము లక్ష నలభై సాదృశ్యం కాబట్టి జఫన్య దేని విషయం గురించి మాట్లాడుతున్నా అంటే నువ్వు జఫన్యాకి సాదృశ్యంగా అంటే నేను దేవుడు దాచిపెడుతున్నాడు ఆ ప్రతి దశలో ప్రతి పాత నిబంధన కాలం నుంచి మొదలుకొని ప్రతి దశలో దేవుడు ఒక చిన్న గుంపును ఎత్తిపెట్టుకుంటా వస్తున్నాడు మనం చూడలేదా ఎన్నిసార్లు కొంతకాలం క్రిందట కూడా మనం చూసినాం కదా రాజుల గ్రంథంలో అందరి పిల్లల్ని చంపితే ఒక్క ఒక్క మనము దాచిపెడతా ఒక మేనత అందరూ దాచిపెట్టారు ఒక్కడే దాచిపెట్టబడ్డాడు సరే నేను మీకు చూపిస్తా కూడా ఎందుకు వాడు దాచిపెట్టబడ్డాడు మేనత దగ్గరకు విరిగిండు వాడు తక్కిన పిల్లలందరూ తుంటరో దేవుని మందిరంలోని ఉపకరణలను విచ్చలివిడిగా పిచ్చిగా వాడేస్తుంటే తుంటరోలు వీడొక్కడు అతర గుర్చని దేవుని వాక్యాన్ని వింటున్నాడు కాబట్టి కాపాడబడ్డాడు కాబట్టి ఈ విషయం బాగా తెలుసుకోవాలా నీ గొప్పతనాన్ని బట్టి నీ పుట్టుకని బట్టి దేవుడు ఎప్పుడు కాపాడాడు నువ్వు ఏర్పరచుకున్నా నువ్వు తీర్మానించుకున్నా బట్టి ఆయన కాపాడుతాడు నువ్వు ఏం తీర్మానించుకున్నావు నా ప్రభు ఏసు నా పాపల నిత్తమై చనిపోయినాడు నన్ను రక్షించుకున్నాడు ఆయననే నాకు యుగ ప్రభు ఆయన తప్ప నేను ఎవరిని సేవించను ఈ లోకాన్ని అసలే సేవించను ఈ లోకంలో దేని నేను ఆయన కంటే ఎక్కువ ప్రేమించను ఏ తప్ప ఎవరిని ప్రేమించాను అని తీర్మానించుకున్నవాళ్ళు ఆయన చెప్పిన ప్రతి మాటని నేను చిరసవరిస్తాను అని తీర్మానించుకున్న అట్లా కాపాడబడతారు కాబట్టి ఆయన చెప్పిన ప్రతి వాక్యానికి స్పందించి జీవించే వాళ్ళనే దేవుడు కాపాడుతాడు కాబట్టి జఫనియా అంటే యోహోవానే నన్ను దాచిపెట్టివాడు యహోవా నన్ను కాపాడువాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇది ఆరు వందల నలభై సంవత్సరాలు లేక ఆరు వందల తొమ్మిది సంవత్సరాల మధ్యలో మీకు తెలుసు టైం ఉల్టా అవస్తుంది కదా వెయ్యి సంవత్సరాల నుంచి సున్నా సంవత్సరాలకు వాపసు రావాలండి వెయ్యి నుంచి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అట్లా కిందికి దిగుతుంది కిందికి మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం రెండు సంవత్సరం ఇట్లా పెరుగుతుంది పైకి నుంచి కిందికి వచ్చి జీరో అయి జీరో నుంచి పైకి పోతుంది అట్లా టైం ని ఆ రీతిగా లెక్క గడితేనే టైం అర్థమవుతుంది ఈ రోజులో కానీ వేరే మార్గమే లేదు ఇవన్నీ ఎప్పుడు నెరవేరినాయి అంటే ప్రపంచంలో ఏ పురాణ గాథల లేదు ఎప్పుడు నెరవేరింది ఏ కాలం నెరవేరింది కూడా టైం లేదు కేవలం బైబుల్లో ఉన్న వాక్యాలకే టైం చూపించింది దేవుడు అంటే ఏ కాలంలో నెరవేరింది అంటే ఇది నిజంగా చరిత్రాత్మకంగా నెరవేరింది అని రుజు పత్రం కొరకు దేవుడు మనం చూపిస్తాం కాబట్టి జఫన్య గ్రంథం ఎప్పుడు జఫన్య కాలం ఎప్పుడంటే ఆరు వందల నలభై సంవత్సరాల నుంచి ఆరు వందల తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే ఏసవ పుట్టక లేక ఏసవ పుట్టక ముందు లేక ఆరు సంవత్సరాల వరకు బ్రతికిండు అంటే దగ్గర దగ్గర నలభై తొమ్మిదా ఎనభై ఒకటి సంవత్సరం ఆయన పుట్టింది ఆయన ముప్పై ఒకటవ సంవత్సరం లేక ఆ కాలంలోనేమో ఇతని ప్రవచనాలు నెరవేర్నాయి లేక ఇతను ప్రవర్తించే కాలము ఆరు వందల నలభై సంవత్సరాల నుంచి మొదలుకొని ఆరు సంవత్సరం వరకు ఆయన ప్రవర్తించినట్టు మనం చూడగల సరే ఒకటే విషయం మనం జ్ఞాపకం తీసుకో ఆయన ఎవరిని దాచిపెట్టుకుంటాడు అంటే నమ్మక కలిగిన వారిని విశ్వాసులని ఆయన ఎందు నమ్మిక ఉంచి జీవించే వారిని ఆయన కచ్చితంగా కాపాడుకుంటాడు తన తరంలో నిందరహితునుగా ఉన్న నోవాహును తన కుటుంబాన్ని కాపాడుకుండా లేదా ఎవరు దాచిపెట్టారు నోవాని ఓడాలో ఎస్టో మీద దాచిపెట్టాడు కాబట్టి ఉపమాన రీతిగా నోవా లక్ష నలభై వేల మంది సాదృశ్యం కదా మొత్తం కొట్టుకొని పోయిన వాళ్ళందరూ ఒక్కజనానికి సాదృశ్యం వాళ్ళందరూ మరణించాల్సి ఆ కాలంలో ఉపమానరీతిగా చెప్పాలంటే అదే రీతిగా ఏలియా కాలంలో ఆ యజబెల్ తీర్మానించుకుంది నేను యహోవా దేవుని ప్రవక్తలని ఒక్కరిని కూడా విడిచిపెట్టాను కానీ దేవుడు కాపాడుకున్నా లేదా ఏలియన్ ఎట్లా కాపాడుకున్నాడు ఆయన్ని దాచిపెట్టింది కొండల మధ్యలో కొండల మధ్యలో దాచిపెట్టింది ఎవరు దేవుడే దాని తర్వాత శాశ్వతంగా ఎక్కడ ఆయన సన్నిధిలో మనం చూస్తాం ఇవన్నీ ఉపాన్ రీతిగా ఆ యొక్క రథం వచ్చి అతన్ని తీసుకుని అంటే శాశ్వతంగా దాచిపెట్టింది దేవుడు అతను ఈ లోకము సమ్ముఖం నుంచి ఆయన సమ్ముఖంలో దాచిపెట్టుకున్నాడు భద్రపరుచుకున్నాడు అతన్ని మనం ఎన్నో చూస్తాం పాత నిబంధన ఏలిసిగా దేవుడు కాపాడుకుంటారు దావింద ఎన్నిసార్లు కాపాడండి కాపాడే దాటి చెప్పండి శత్రులకు దొరకకుండా క్షత్రులకు దొరకనియాడు ఎందుకే లక్షల నలభై వేల మంది ఎప్పుడు కూడా దొరకరు శత్రువుకి వాడు కావాలని తీర్మానించుకొని గొప్ప జనంలా కలిస్తే గాని కాకపోతే ఒక్కసారి మనం రుచి చూసినాక మళ్ళా వాపసు పోం అబద్ధానికి అదే కదా మనం ఏర్పరచుకున్న విధానం వాడు అడ్డగిస్తుంటాడు లక్ష నలభై నాలుగు వేల మంది కలవనియకుండా ఎందుకంటే వాళ్ళు తెలిసి ఇవన్నీ విషయాలు వాళ్ళు తెలియవు కాదు వాడిని ఖచ్చితంగా విషయాలు కానీ మనం ముద్రించబడ్డాం కాబట్టి మనకి ఏ హాని కానీకుండా దేవుడు కాపాడుతుంది అది అసలైన విషయం వాడికి మన మీద అధికారం ఉండదు వాడు మనల్ని ముట్టలేడు ఎందుకంటే మనం ముద్రించబడ్డవాళ్ళం ఈ సత్యంలోకి వచ్చినామంటే ఖచ్చితంగా మన మీద ఆ ముద్ర ఉన్నట్లే నాకు స్పెషల్ గా నేతి అగ్ని రావడం కండ్లకి కనిపించడం ఇవి కానే అగ్ని అభిషేకం అంటే నిజంగా కండ్లకు వచ్చేది కానీ అగ్ని అంటే సంపూర్ణమైన సత్యానికి సాదృశ్యము ఆయన తీర్పుకు సాదృశ్యం కాబట్టి నువ్వు ఆ సంపూర్ణమైన సత్యం రాకపోతే తీర్పుకి నువ్వు నువ్వు నువ్వు అన్న విషయాన్ని కానీ ఎప్పుడైతే ఆ సంపూర్ణమైన సత్యాలకు వస్తావో నీకు తీర్పు అంతా ఉండదు క్రీస్ ఏ శిక్ష లేదు ఎందుకంటే ఆయనని అటువంటి అభిషేక మిత్రానికి యోహన్ భక్తులు మనకు చూపించాం కదా బాప్తమి యోహన్ ఆయన అగ్ని ఆత్మతోను ఆత్మలోను అగ్నితోను బాప్తీస్వామిచ్చును అన్నాడు ఒక అటువంటి భావన ఇచ్చినవాడు మన ప్రభు ఒక్కడే కాబట్టి మన ప్రభు తప్ప ఎవరు మనల్ని కాపాడలేరు అన్న విషయాన్ని మన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నీ బాధ్యత ఏంటంటే రెండవ రాసిన పేదల పత్రిక పేదలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదవర్షం మనం ఎన్ని తల్లిగా ధ్యానిస్తా ఉంటాం నీ యొక్క పిలుపును నువ్వేం చేయాలా పేదరు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదవ వర్షం ఎనిమిదవ వర్షం చూడండి ఒకసారి ఎప్పుడన్నా మీరు ధనించారు ఏమీ రాజ ఇవి మీకు కలిగి అంటే దేవుని యొక్క గుణగణాలున్నాయి దేవుని యొక్క ప్రేమ ఇవన్నీ చెప్తున్నాడు అక్కడ ఇవి మీరు కలిగి ఏవవి మీరు పూర్ణ జాగ్రత్త గలవారి ఐదవ వర్షంలో మీరు దేవుని స్వభావం దో వాటిని అనుగ్రహించను ఆ హేతువు మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అంటే సంపూర్ణంగా మీరు జాగ్రత్త పడాలా ప్రతి విషయంలో చాలా జాగ్రత్త పడాలా అన్న విషయం చెప్తుంది ఇక్కడ మీరు పూర్ణ జాగ్రత్త మీ విశ్వాసమంతు సద్గుణమును అంటే మంచి గుణం కలిగిన సద్గుణమంతు జ్ఞానమును అంటే ఉత్తగా గుణం మంచి గుణముంటే సరిపోదు నేను పరిశుద్ధంగా జాగ్రత్త మంచి గుణం ఉంటే సరిపోదు జ్ఞానమును జ్ఞానం ఆశనిగ్రహము అంటే ఓర్పు సహనాలు ఆశ నిగ్రహం అందు సహనమును సహనం నందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అంటే అన్ని నీ జీవితాలు తెచ్చుకోలే గుణాలు నీకు ఓర్పు సహనము దయ సహోదర ప్రేమ దేవుని జ్ఞానము సద్గుణము మంచి గుణాలు విశ్వాసము పూర్ణ జాగ్రత్త పూర్ణ జాగ్రత్తగా ప్రతి క్షణం రెడీగుండాల నువ్వు ప్రతి క్షణం ఏరి ఉండాలి ఏ రీతి వస్తుంది మీదికి అని పూర్ణ జాగ్రత్తగా నాకు ఏం కాదు బ్రదర్ అంటే కాదు నాకేం కాదు నేను ధీమాగుంటనే నేను నిద్రమైన మేబర్ అది మోసం కానీ పూర్ణ జాగ్రత్త ఉండాలంటే ప్రతి క్షణం రెడీ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ఇప్పుడు యుద్ధంలో నాడు ఏ క్షణం ఎక్కడికి వెళ్ళా మోస్తా తెలియదు వాడికి పూర్ణ జాగ్రత్తగా వాడు ఏ మూల నుంచి బాణ వచ్చి మీద ఏ మూల నుంచి కట్టొచ్చు వాళ్ళు తెలియదా పూర్ణ జాగ్రత్త ఉంటే వాళ్ళు తెలుస్తుంది లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు తెలియదు ఒకటి మీరు ఆ రీతిగా తేరలా ఇది మీకు కలిగి విస్తరించభువైన ఏసుక్రీస్తున్న అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమవరులైనను నిష్ఫలైనను కాకుండా చెయ్యను బాగా జాగ్రత్తగా ధ్యండి ఇవి లేకపోతే మీరు సోమరులైతారు నిష్ఫలు అవుతారు ఎందుకంటే వాక్యం అట్టనే ఉంటుంది ఎప్పుడ ఎందుకు హెచ్చరిస్తున్నాడు ఇవి ఉంటే మీరు అట్టగారు ఇవి లేకుంటే మీరు అట్లయితారు అని హెచ్చరిస్తున్నాడు కాబట్టి దేవుని సేవకులు సోమరులైతారు నిష్ఫలు అవుతారు అంటే ఫలం లేని వారైతారు అని హెచ్చరిస్తున్నాడు పేతురు పేతురు ఆయనకి కాలం పట్టింది దేవుని జ్ఞానంలో వరదలన పాత శిషుడే కానీ ఆయన చాలా టైం పట్టింది దేవుని జ్ఞానంలో అభివృద్ధి పొందడానికి కాబట్టి ఆయన మరణించే కాలానికి ఇవన్నీ రాస్తున్నాడు కాబట్టి మీరేం చేయాలి మనము సోమరులుగా ఉండద్దు నిష్లుగా ఉండొద్దు ఇవి ఎవనికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును అంటే రక్షణ పోగొట్టుకుంటానుందా లేదా ఈ గుణగణం లేకుండా ఉండేవాడు తన పూర్వ పాపమును లకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోతాడంట మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును నా దగ్గర ఒక బ్రదర్ వచ్చాడు సరే మీకు తెలిసి మధ్య పెద్ద పెద్ద సంఘాలు ఏర్పడ్డాయి కదా లక్షల ప్రజలు అక్కడ పోతాడంట ఆయన అని పిచ్చి పిచ్చి తరక వాదాలు పెట్టుకున్నాడు ఒక్కసారి ఆ పాత్ర చెప్పిందంట ఒక్కసారి మీరు రక్ష పొందినాక మీకు ఇంకా దుకాణ లేదు మీరు ఏ పాపం చేసినా దాని చేస్తారంట ముందు వాక్యం మరణం మరణకరమైన పాపము మరణకరము కాని పాపము ఒక వాక్యం ఉంది అది చూపిస్తాంట చూపించాను నేను చూపించిన ఈ వాక్యం ఆయన చెప్పేది ఒక్కరి కూడా వాక్యాధారంగా చెప్పలేదు కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టి వేయడానికి వచ్చిన బైబిల్లో అట్లా లేనేలేదు ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించడానికి వచ్చినా అన్నాడు కొట్టివాడకి రాలేదైనా నేను నేను కూడా విన్నాను ఆ పాత్ర చెప్తుంటే ఆ పాత్ర దగ్గర పోయే ఈ బ్రదర్ కూడా ధర్మశాస్త్రం నీకు కొట్టివాడకి వచ్చిండు మనము ధర్మశాస్త్రంలో లేమిప్పుడు అన్నాడు మన నువ్వు పాత గ్రంథం ఎందుకు చదువుతున్నావు అన్నా చదవద్దు కదా నువ్వు ధర్మశాస్త్రంలో లేనప్పుడు నీకు ధర్మశాస్త్రం అవసరం లేనప్పుడు అనేటువంటి మనకి ఇంకా అవసరం లేనట్టు అంటే పది యాగలు పాటించొద్దా మనం అన్న అవసరం లేదన్నాడు దొంగతనం చేస్తావాను అన్న వివిధారం చేస్తావను అంటే నేను చేయను అన్నాడు అంటే నీకు అవసరమో చేయనంటే అవసరం అన్నట్టు చేసినట్టే నీకు అవసరం లేదన్నట్టు అట్లా భయంకరమైన మోసకరమైన బోధ ఆయన ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కొట్టివేయలే దాన్ని సంపూర్తి చేసిడు ఆయన నిర్వర్తించాడు కాబట్టి ఇటువంటి చెత్త బోధలు తీసుకొచ్చి మొత్తం గొప్ప జనాన్ని నరకంగా నడిపిస్తున్నారు వీరు మనం మనం చాలా కష్టాలు అవుతుంది ఎందుకంటే మన మాట ఓడిపోయినాడు లక్ష మంది పోయేటం మాట వింటారు లక్షమంది మంది ఎవరు వాడే గొప్ప అని వింటారు కానీ మనం చెప్పే మాటలు వినరు కాబట్టి మనం ఇంకెంత ఫోర్స్ఫుల్ గా చెప్పాలా వీటిని ఎక్కువ ప్రయాసం కదా కానీ ఇది నాది కాదు నా ప్రభూది కాబట్టి నేను ఎందుకు అంత బాధపడతాను నాకేం బలం అయినా నేను మోస్తున్నాను నా కాడే తెలివైందని కాబట్టి వాక్యం చూపించినప్పుడు వాడి హృదయంలో కలవరం లేకుతా ఎట్లన్నా నేర్చుకోవాలా ఎట్లన్నీ నేర్చుకోవాలా అన్న కలవరం అనులో నీ బాధ్యసే మటుకు జపన్యా అంటే అర్థమది నిన్ను ఎందుకు దాచిపెట్టుకున్నాడు పర్వతాల మీద చెదిరిన వారిని సమకూర్చే వాళ్ళు ఎవరు లేదు కాబట్టి నువ్వు దాని కొరకు తయారు యుగ సమాప్తిలో వారిని సమకూర్చుకుంటే సేవకునిగా వారిని సమకూర్చుకుంటే సేవకుణాన్నిగా నువ్వు తయారు చేయాలి కాబట్టి దేవుడు ఎట్లా నడిపిస్తుండో ఎట్లా లేపుతున్నాడు అది జాగ్రత్తగా ఉండాలా నిన్ను ఈ పట్టణంలో పెడతాడా ఇంకెక్కడ పెడతాడో అది నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాలా ప్రభ్వా నీ చిత్తాకి కట్టుబడిని దాన్ని ధృవీకరిస్తే నేను సమకూర్చేవాణిలో ఉన్నలే కూడా చేస్తామైనా కాబట్టి నీ బాధ్యత నేను సిద్ధంగా ఉన్నాను సమకూర్చే వాళ్ళు ఎవ్వరు లేరు నేను సిద్ధంగా ఉన్నాను ప్రభావ ఈ రోజు మటుకు ఎవ్వరు లేరు అందుకే దేవుడు కొంతమందిని మల్లాటి వాళ్ళని లేపుతున్నారు అక్కడికి నుంచి ప్రపంచంలో ఇటువంటి బోధ అనేకులకి బయలుపరచబడుతుంది ప్రపంచంలో మల్లాటి బోధ కలిగిన చాలా మంది వస్తున్నారు ఇప్పుడు మన దేశంలో మన పట్టణంలోనే ఉన్నారు చాలా మంది వస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళకెట్లా బయలుపరచబడి నీకెట్లా బయలుపరచబడి ప్రభు తప్ప ఎవరు బయలుపరచారు వీటిని ఈ విషయం మనం ఒకరు బాగా అర్థం తీసుకోవాలి ఎందుకు బయలుపరచాలా నీకుంది ఆసక్తి నీకుంది ప్రేమ ఈ విషయాలు తెలుసుకోవాలి కాబట్టి నీకుంది కాబట్టి నీకు బయలుపరచున్నాడు తన బిడ్డలకి తన దాసులైన ప్రవక్తలకు ప్రభుత్వాన్ని సంకల్పించిన వాటిని బయలుపరచకుండా ఏది న్యూస్ చేయడం ఉందనే ఆమోసుకుందాం మూడవ దేమి ఎన్నిసలమాన్ని ధానిస్తాం ఇక్కడ అది మనల్ని ఎప్పుడు వెంటాడుతుంటది వాక్యం అందుకే పదవర్షంలో అందువలన అంటే ఎంతో వాళ్ళ రక్షణని పోగొట్టుకుంటారన్న విషయాన్ని హెచ్చరిస్తూ ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడూ అంటే ఆయన రాకడ దూరదృష్టి అంటే ఆయన సంబంధించిన విషయం గుడ్డివాడు అంటే సత్యాన్ని చెడలేని విషయం దేవుని సత్యాన్ని గ్రహించలేని వాడు దేవుని సత్యాన్ని చూడలేని వాడు దేవుని వాక్యం జనిస్తున్నా వాడు వృద్ధి వాడే కాబట్టి వాడికి దూరదృష్టి లేదు అంటే ఆయన వచ్చే టైము ఆయన కాలానికి సంబంధించిన వాడు గ్రహించలేడు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు అందువల్ల నా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడండి మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి దేవుడు ఆయన వాక్యం పలిపి శిష్యుల పిలిచిందా నా వెంబడించు అంటే వచ్చిందా లేదా వచ్చి వాళ్ళ జీవితాన్ని సమర్పించుకో పిలవడం అంటే అది ఆయన వాక్యము ఏర్పరిచినప్పుడు నువ్వు దాన్ని స్వీకరించవు కాబట్టి నువ్వు పిలబడ్డవాడు ఆయన వాక్యానికి స్పందిస్తే నువ్వు పిలబడ్డవాడవు దాని తర్వాత నువ్వు ఏర్పరచబడ్డవాడవు ఆయన పిలుపుకు స్పందిస్తే నువ్వు ఏర్పరచబడవాడవు అన్న విషయం జ్ఞాపకం తీసుకోవాలా కానీ మతకరైతర జీవితంలో దేవుని ఆల్రెడీ ఏర్పరచుకున్నాడు అని హెచ్చరిస్తాను అది కానే కాదు దేవుడు మా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు బ్రదర్ అని చెప్తుంటారు చాలామంది అది కరెక్ట్ గానే కాదు దేవుడు ఎప్పుడు ఏర్పరచుకుంటాడు అంటే ఆయన పిలుపుకి నువ్వు నీ జీవితం సమర్పించుకుంటే నేను ఏర్పరచుకుంటాడు ఆటోమేటిక్గా నీ పుట్టుకను బట్టి నీ గుణగాన్ని బట్టి నీ తాతాలను బట్టి ఆయన ఏర్పరచుకోండి నీ తాత గొప్ప సేవ చేసాను కాబట్టి నేను ఏర్పరచుకున్నట్టు తప్పది మా తండ్రులు గొప్ప సేవ చేస్తున్నారు బ్రదర్ అందుకే మేము ఇట్టున్నాం అది తప్పది ఆయన సమృద్ధిగా అందిస్తారు ఎందుకంటే వర్షము మంచి చెట్ల మీద ముళ్ల చెట్ల మీద కూడా పడుతుంటది ఆయన అన్నిటికీ ఆహారం ఇస్తుంటుంది ఆయన జాలిగల దేవుడు ఆయన కనికరగల దేవుడు అందరినీ పొందిస్తాడు కాని ఆయన ఏర్పాట్లు ఎవరుంటారంటే ఆయన పిలుపుకి స్పందించే వాళ్లే ఆయన వాక్యాన్ని స్వీకరించి వాళ్ళ జీవితాలను సమర్పించుకున్న వాళ్లే ఆయన కొరకు జీవించే వాళ్లే ఏర్పరచబడ్డ వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేయాలంట వారి పిలుపును వారి ఏర్పాట్ను నిశ్చయం చేసుకోవాలంట అంటే నిశ్చయం అంటే ఏం చెప్పండి దాన్ని షూర్ చేసుకోవాలా మేక్ షూర్ అంటారు ఇంగ్లీష్లో మేక్ ష్యూర్ అంటే దాన్ని నువ్వు పర్ఫెక్ట్ చేసుకోవాలా నీ యొక్క పిలుపును నీ ఏర్పాట్ని సంపూర్తి చేసుకోవాలా ఓ రీతికి చెప్పాలంటే అది నీ బాధ్యత ఆ చేసుకోవడం కొరకు నువ్వు ఏం చేయాలంట బహు జాగ్రత్త పడాలంట మరీ జాగ్రత్త పడాలా మరీ అంటే అక్కడేమో ఏముంది దాని మీద మనం చూసినాం కదా పూర్ణ జాగ్రత్త గలవారే ఉండాలా పూర్ణ జాగ్రత్తగా ఉండాలా మరి జాగ్రత్తగా ఉండాలా రెండు రా రెండు విషయాలు హెచ్చరిస్తుండే ఆ గుణగణాలు కలగడానికి పూర్ణ జాగ్రత్తగా ఉండాలా రెండవది మరి జాగ్రత్తగా నీ యొక్క పిలుపుని సిద్ధపరచుకోవాలా స్థిరపరచుకోవాలా అంటున్నాడు అంటే నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలని ఉందా లేదా దాన్ని పోగొట్టుకుంటావు లేకపోతే అని లేదా చాలా బాగుంది కానీ ఆ పాస్టర్ చెప్పే వాక్యం ఏంటంటే మీరు ఎత్తి పరిస్థితిలో నరకానికి పోరు ఒక్కసారి రక్షణ పొందిన వాళ్ళు వాళ్ళు తిరిగి పాపం చేసిన మళ్ళా లేస్తారు నీతి మంతులు ఏడు మార్ల పన్ను తిరిగి లేచిన ఉంది కదా ఆ వాక్యం వాడుతున్నాడు కానీ ఒక్కసారి బాగా వెలిగి పడిపోయిన వాడిని బావు జడము అసాధ్యం అని కూడా ఉంది వాక్యం అవి చూపిస్తే అవి చూపిస్తే వాటిని స్వీకరిస్తలేదు వాళ్ళ పాస్టర్ చెప్పిందే కరెక్ట్ అది అదే ఇది పాస్టర్ చెప్పింది కరెక్ట్ అంటున్నావు మరి బైబుల్ చెప్పింది కరెక్ట్ కదా అంటే అది పక్క పెడతారు దాని గురించి మాట్లాడే మాట్లాడదు అంత కష్టంగా ఉంటుంది ఆత్మ గుడ్డి యుగా ఆత్మ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది విజృంభించి ఉంటుంది అక్కడ ఎందుకంటే వాడి అనుసరణ ఆత్మలు అన్నీ అక్కడ ఉంటాయి సైతన్ ఆత్మలు కాబట్టి మనము వరీ మరీ మరీ జాగ్రత్తగా మరీ జాగ్రత్తగా వీటిని మనం అనేకలకు ప్రకటించాలా ఎప్పుడైతే ఈ వాక్యాలు వింటా ఉంటారో వింటా ఉంటారో వారి హృదయంలో ఒక రకమైన మంట వాళ్ళ హృదయాలు మండుతూ ఉంటాయి ప్రభు పొద్దులి చంద్రబాబు మాట్లాడినప్పుడు ఎంహౌస్ గ్రామానికి పోయినప్పుడు వాళ్ళు ఎమ్హౌస్ మార్గంలో వాళ్ళ హృదయాలు మండినాయి ఇద్దరు శిష్యులకి మండినయి పొద్దున్న సాయంత్రం వరకు ముగ్గురున్నారు ముగ్గురు పోతున్నారు సాయంత్రం కాపాటి ఎంతమంది అయ్యారు ఇద్దరేనారు ప్రభు లీడ్ అక్కడ కాబట్టి ప్రభు ఉన్నంత వరకు వాళ్ళ హృదయాలు మండినయి వాళ్ళు ఆయన ఉన్నప్పుడు మాకు మండినయి ఆయన చెప్పిన వాక్యం వింటుంటే మండుతున్నాయి మళ్ళీ ఇప్పుడేమైంది అంటారు ఇప్పుడు అంత సమృద్ధి సమాధానము శాంతి దేవుడిని సమృద్ధిగా ఆచరించను ఐశ్వర్యంతో నిన్ను దేవుడు సమృద్ధిగా ఆశ్రయించిన ఇదే బోధ ప్రపంచం ప్రతి జాదకుని నోటి నుంచి వచ్చే బోధ ఇదే ఎందుకంటే అట్లా చెప్తనే మనుషులు వాళ్ళ కానుకలు అర్పించుకుంటున్నారు నువ్వు ఇటువంటి తీర్పుకు సంబంధించిన బోధ చెప్తే ఒక పైస కూడా ఒకటివ్వడు సంఘాలకి కాబట్టి సంఘాలు కూడా బిజినెస్ సెంటర్స్ లాగా సరైనవి ప్రపంచంలో సరే ఒక సిటీలో అంటే నువ్వు భయాస్ ప్రపంచమంతట ఆగా సరైన విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ చూపించాను కానీ మనం మటుకు జాగ్రత్తగా ఉండాలా లేకపోతే ఏమైతే చూడండి మీరు ఇట్టి క్రియలు చేయని వారైతే ఎప్పుడునూ తొట్టిలరు అలాగున మన ప్రభువును రక్షకునైన ఏసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడను ఈ విషయం నేను బాగా అర్థం చేసుకున్నాను నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడను ఇంకోటి చూడండి అక్కడ ఏముంది మన ప్రభువుకు రక్షకుడినైన ఏసుక్రీస్తు పాత కాలంలో అబ్రహాము ఇసాకు యాకోబు అంటారు సరే మనకు ఆ విషయం బాగా అర్థమైంది అక్కడ కూడా మూడు కనిపిస్తాయి అబ్రహాము ఇసాకు యాకోబు అబ్రహాము యొక్క దేవుడు ఇసాకు యొక్క దేవుడు యాకోబు యొక్క దేవుడు కదా అక్కడ మూడు కనిపిస్తాయి సరే సరే మనకి ఇక్కడ మటుకు చూస్తే మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యం కాబట్టి నిత్యరాజ్యము మన ప్రభు విషయం అక్కడ జ్ఞాపక ఇస్తాడు అక్కడ మళ్ళా ముగ్గురు యొక్క దేవుడు అని ఇక్కడ చివరికుండేవాడు ఒకడే అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు సరే కాబట్టి జఫన్యా గ్రంథంలో ఒక్క వాక్యాన్ని మీకు చూపించేసి ఈరోజు వాక్యాన్ని ముగించుకుంటాం మనం కాబట్టి మొదటి అధ్యాయము వచ్చ మొదటి వచనం ఇందులో కూడా ఆచరక మూడు అధ్యాయులే ఉన్నాయి కూడా మూడే కదా ఉన్నాయి మూడే ఉన్నాయి కదా జఫన్య లా కూడా మూడే ఉన్నాయి సరే మొదటి అధ్యాయము మొదటి వచనం యూదారాజకు ఆమోను కుమారుడైన యోషియా దినములలో కిచ్యాకు పుట్టిన అమర్యా కుమారుడ గ జననమైన కూషి కుమారుడు జఫన్యాకు ప్రత్యక్షమైన యోహో వాక్కు ఎన్నో జనరేషన్స్ ఎన్నో ఎన్నో తరలున్నాయి ఈ వాక్యంలో కదా చూడండి ఉల్టా కదండి ఇప్పుడు ఎన్ని తరలుతాయి ఈయన కూసు కుమారుడు ఎవరు జఫన్యా జఫన్య కూసు తర్వాత గజలియా గ తర్వాత దానికి ముందు అమరియా అమర్యాకి ముందు హెజ్కియా అంటే నాలుగున్నాయా మన లెక్క పెట్టండి కూసు గదలియా అమరియా హెజ్కియా నాలుగ నాలుగు తరాల గురించి అక్కడ హెచ్చరిస్తుంది డైరెక్ట్ గా కూసు కుమారుడు జసన్యా అంటే అయిపోలే ఇతర ప్రవర్తన చూడండి అక్కడనే ఉంటుంది ఇంతకుముందు మనం చూసినాము నాహము గ్రంథము ఇంకా యోనా గ్రంథము అది కూడా పన్నెండు పర్వతాల గురించే కదా చిన్న పర్వతాల గురించి నాహోము గ్రంథి అని నరిచినప్పుడు మొదటి అధ్యాయం మొదటి దర్శనం నినువే నువ్వు కూర్చునే దేవోక్తి ఎల్కోషు కలిగిన దర్శనము నువ్వు గ్రంథము సో ఎల్కోషు అనే ప్రాంతానికి సంబంధించిన అని స్టార్ట్ అయింది అదే రీతిగా నువ్వు వేరే చూడండి మీకా గ్రంథం చూడండి మొదటి అధ్యాయం మొదటి వర్షణం మొర స్త్రీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యోహో వాకు యోనాని గురించి చూడండి మొదటి అధ్యాయము మొదటి వర్షణం యోహో వాకు అమితయ్య యోనాకు ప్రత్యక్షమైన ప్రత్యక్షమైన లీలాగ తల ఒక తండ్రి గురించి ఉంది అమితయ్ కుమారు యోనా ఎల్కో శివుడైన నా మీకా తండ్రి ఉంటుంది పట్నం పేరన్నా ఉంటుంది కానీ ఈ జపన్యాకు వచ్చినప్పటికీ అట్లా లేదు నేను అక్కడ అయిపోయినా చూడండి మరోసారి యూద రాజకు ఆమోసు ఆమోను కుమరుడైన యోషియా దినవులలో హిచ్కు పుట్టిన అమర్యా కుమారుడకు గెదర్యాకు జననమైన కూషి కుమారుడగు జఫన్యాకు ప్రత్యక్షమైన యహో అంటే ఎందుకు అంత అన్ని తరాల పేర్లు తీసుకోడు దేవుడు కుట్ట కదా ఈ వాక్యం ఎందుకంటే మనం తెలుసు తిమతి రాష్ట్ర పత్రికలో మనం చూస్తాం ప్రతి వాక్యము దైవావేశం చేత రాయబడింది కదా అనుగ్రహించబడింది మనకి ప్రతి వాక్యం కాబట్టి ఈ మొదటి అధ్యాయం మొదటి వర్షంలో కూడా నాలుగు తరల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆశ్చర్యకరమేంది కదా సరే ఆ నాలుగు తరల గురించి ఎందుకు మాట్లాడుతున్న విషయాన్ని మీకు చూపించే ముందు ఈ మూడు ఈ నాలుగు పేర్లకు సంబంధించిన అర్థాలు చూడండి కూషు కూశు అంటే నల్లనిది అని అర్థం నల్లధనము అని అర్థం అంటే నలుపు రంగు అని కూడా అర్థం కూసు అంటే గజలియా అంటే యోహోవానే గొప్పవాడు మహా మహాదేవుడు మహా అంటే గ్రేట్ ఇంగ్లీష్ లో గ్రేట్ మహాదేవుడు యోహోవానే గొప్ప దేవుడు అని అర్థం దాని తర్వాత అమర్య అంటే యోహోవానే వాగ్దనము చేసెను యోహోవానే తీర్మానించెను అంటే యుహోవానే బలపరిచెను సరే కూషు అంటే నల్లనిది అంటే అర్థం చేసుకోండి నల్ల నలుపు అంటే పాపానికి సాదృశ్యం కాబట్టి ఫస్ట్ పాపానికి సాదృశ్యం అని మనం పుట్టిందే పాపంలో పాపము పాపకు జీవితం అన్న విషయానికి జ్ఞాపకంగా ఉంది అంటే లేక హాము యొక్క మొదటి కుమారునికి సాదృశ్యం మొదటి కుమారుడు కదా కాబట్టి నల్లనిదనం నల్లధనము లేక నల్లనిది అని కూడా అర్థం కాబట్టి గదలియా అంటే యహోవాణి మహాదేవుడు కాబట్టి మహాదేవుడే తన మహా ప్రేమని చూపించి రక్షించుకుంటూ అని మనము ఎపిత్వ రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వర్షంలో చూస్తాం మీరు ఇంటి వెనక ధ్యానించండి ఎందుకంటే మనకు అంత దీర్ఘంగా టైం లేదు ఎఫిత్వ రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వర్షంలో ఆయన గొప్ప ప్రేమ లేక మహాప్రేమ మహాప్రేమ అన్న గొప్ప ప్రేమ అన్న ఒకటే కాబట్టి మహా అన్న గొప్ప అన్న ఒకటే అర్థం కాబట్టి ఆయన గొప్ప ప్రేమని చూపించి మనల్ని రక్షించుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదేగా యోగు గ్రంథము మూడవ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తు మూడు కాదు ముప్పై అధ్యాయం యోగు గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఆరవ వర్షంలో దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన గొప్ప దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సమస్తంలో సంవత్సరముల సంఖ్య మితి లేనిది సంవత్సరంలో సంఖ్య అంటే ఎంత ఎంత పాతకాలం వాడు ఎన్ని సంవత్సరంలో వాడు మన ప్రభు మన దేవుడు నీ వయసు ఎంత అంటే చెప్తారు ఎవరన్నా కానీ ఆయన వయసు ఎంత అంటే వరకు చెప్పగలరా ఎవరం చెప్పలేం కదా ఆయన ఆయన వైస్ యోగు అంటున్నాడు ఆయన మహాదేవుడు ఆయన మహోన్నతుడు మనము ఆయనను ఎరుగం అంటే ఆయనను అర్థం చేస్తాం చాలా కష్టం అన్న విషయం చెప్తున్నాడు కరెక్టే ందాక మనం ప్రసంగిలో కూడా అదే చూసినాం కదా మనకి అంతుపట్టలేనిది ఎరబాం కాదు రెహబాం కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయం కీర్తన గ్రంథము నూట అధ్యాయం మన ప్రభు ఆయిదా వచ్చిన మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన చాలా గొప్పవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం దేవుడు ఆయన గొప్పవాడు శక్తి కాబట్టి మనల్ని రక్షించేవాడు అని జ్ఞాపకం చేస్తుంది ఈ వాక్యం చూడండి తొంభై అధ్యాయం కీర్తన తొంభై అధ్యాయం యహోవా నాలుగవ అధ్యాయం యహోవా మహాత్మ గలవాడు ఆయన అధిక స్తోత్రమును స్తోత్రము కొంద తగినవాడు సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు జన్మల దేవతలందరూ వట్టి విగ్రహంలే బాగా అర్థం ప్రతి దేవత కేవలం విగ్రహమే దాంట్లో ప్రాణం లేదు ఏ మతం లేని ఎక్కడ గాని విగ్రహాలు అవి వట్టివి వాటికి ఆత్మ లేదు వాటిలో జీవం లేదు బాగా అర్థం చనిపోయిన వాళ్ళు దయ్యాల్లాగా తిరగరు రక్షణ పొందకుండా చనిపోయిన వాళ్ళు దయ్యాల్లాగా తిరగరు వాళ్ళ ఆత్మలు ఆవరిస్తాయి అనేది కానీ కాదు పడవేయబడ్డ చీకటి ఆత్మలే తిరుగుతూ ఉంటాయి అంతేగాని ఒకసారి మనిషి మరణిస్తే వాడు మరబడ్డవాడు అని ఉంది దేవుడు సృష్టించిన ఆత్మ దేవుడిని చెంతకపోద్దు అనేసి ప్రసంగే చెప్తారు కదా మనకు ఆ వాక్యం కాబట్టి ఈ లోకంలో ఎక్కడ తిరుగు ఆత్మలు అది మతంలో ఉంది ప్రతి మతంలో ఉంది క్రైస్తవ మతంలో ఉంది యూధ మతంలో ఉంది ప్రపంచంలోని ప్రతి మతంలో ఉంది అందుకే పిండంలో పెట్టడం అందుకే వాటికి ఇది పెట్టడం అది పెట్టడం చేస్తూ ఉంటారు ఆ రోజు పూర్వీకులు వచ్చి తల్లిదండ్రులు వచ్చి దశ అవి తినిపోతారు అది అవన్నీ అవన్నీ పనికిరాని నిష్ప్రయోజనమైన బోధలు అవి అందులో లేదు సత్యం సమాధుల పండగ చేసుకుంటే ఆ రోజు మీ పూర్వీకులు వస్తారు అనుకుంటారా అది సైతంలో భూతంలో బోధ అది ఎక్కి పస్తారా ముప్పై పాస్తరే క్యాండీలు వెలిగిస్తారు అక్కడ పోయి వాటికి ఏముంది ఇక జ్ఞానం కాపర్లు గుదివారు అన్న విషయాన్ని మనం ఎందుకు ఇస్తాం ఆ రోజు కుటుంబాలు ఏం చేస్తాయి కాసాకపోయి ఆ సమాధి దగ్గర ప్రార్థన చేసిస్తాయి కుటుంబాలు సమాధి దగ్గర ఇసుకపోయి పార్సల్పోయి పార్సర్ మా పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇక్కడ ప్రార్థన చేయండి అండి వాళ్ళు పోతే ప్రార్థన చేస్తారు వాడి పేరులైతే పైసా పెడతారు వాడు అక్కడ ఆపుతొస్తాడు అది కరెక్ట్ జీవితం మీరు సో సమస్తము దుర్నీతి అంటే ఈ లోకాన్ని సంపాదించుకోవడం డబ్బు వ్యమోహం చూపించే దేశం ఇది ఈ లోకం అట్లా తయారైందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం మన స్తుతులు కేవలం మన ప్రభుకే ఈ లోకంలో ఎవని చూపించము ఎవని స్తో మనం వేస్తాము తప్ప ఎవని కూడా మనము స్మరించము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండీ చూడండి నూట నలభై ఐదవ అధ్యాయం మూడవ ఆయన అధిక స్తోత్రము ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడు ఇక రెండు తరలే ఉన్నాయి కదా మనము ఆయన క్రియని గొప్ప జనము ఎదుట కొనియాడాలా మతబోధలో పిచ్చి పిచ్చికుంటాయి అవన్నీ కాని మనం మటుకు ఒక తరము ఇంకొక తరము వారి వారి ఎదుట మన ప్రభుని కొనియాడాల మన ప్రభువు గురి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంటు చివరిగా ఒక వాక్యం చూడండి రాసిన పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం యువహను మాట్లాడుతున్నాడు దేవుని పిడలతో యువహను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాణికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు వారి లోక సంబంధులు గనుక లోక సంబందులు మాట్ లోకము వారి మాటలు వినును వింటు లో అంట వాళ్ళ మాటలు వాళ్ళ లోక సంబంధులు కాబట్టి మరియు దేవుని సంబంధులు మనము దేవుని సంబంధులం దేవుని ఎరిగిన వారం వాడు మన మాట విను దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో క్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొని తెలుసుకుంటున్నావా ఏది సత్య స్వరూపమైన ఆత్మనో ఏది మోసపుచ్చు ఆత్మనో ఇక్కడ ఉంది మోసపుచ్చు ఆత్మ రెండు ఆత్మలోనే ఇక్కడ చూపిస్తుండ్రు దేవుడు ఒకటి సత్యమును బయలుపరచు ఆత్మ ఒకటి భ్రమపరచు ఆత్మ భ్రమ అంటే మోసం మ్యాజిక్ ఈ లోకం మ్యాజిక్ అంటే ఆటోమేటిక్ గా అది చూస్తే మోసుకోతారు మనుషులు ఈ లోకంలో చూపించే మ్యాజిక్ ఈ లోకంలో చూపించే మాటలు ఈ లోకంలోని మాటలు నేను మోసపరిచే మాటలు దేవుని గీతిస్తాడు దేవునికి అదేసారి మోసిపోతా ఉంటావు కాబట్టి భ్రమపరిచి దేవుడు ఏమి ఇవ్వడట్లా మీరు కర్తించి ఫలించి అభివృద్ది పొందిన అడవలేదా మీరు కర్తించాలంతే మీరు బాగా చదువుకోవాలా కష్టపడాలా కష్టంతో ఉద్యోగాలు సంపాదించుకోవాలా కష్టం కష్టపడి పైకి రావాలా షార్ట్ కట్ లేవు ఎప్పుడైతే దేవుని సేవకుడు షార్ట్ కట్ తీసుకుంటాడో సైతాను వాడికో వాడి మీద నింద నేరం మోపుతుంటాడు దేవుని సన్నిధిలో మనం షార్ట్ కట్ తీసుకోవద్దు అంత స్ట్రెయిట్ మార్గమే శ్రమతో కూడిన మార్గమే స్ట్రెయిట్ మార్గం అంటే నేననేది ఈ లోకంలో ఇరుకు మార్గం అంటే బైబుల్ ప్రకారంగా ఇరుకు మార్గం నువ్వు ఎప్పుడు పొందాల్సింది ఇరుకు మార్గమే సులభమైన స్ట్రెయిట్ మార్గం కాదు అంటే తీద వెళ్ళిపోయేది కాదు ఇరుకు ఇరుకాలంటే అందులో పోయి ఇరుకుతాయి నీకు నీకు అన్ని భుజల కనికి దెబ్బలు దొలుతాయి ఇరుకు మార్గం అంటే అంతా శ్రమతో కూడిన జీవితం అని అర్థం కాబట్టి అన్ని అన్నిటిని మనం తాళాలా అన్నింటినీ ఎదుర్కోవాలా ప్రతి దశలో నిన్ను మోసపరచడానికి నిన్ను దోచుకోవడం కొరకు వాళ్ళు ఉంటారు వాటి అన్నిటిని నువ్వు ఎదుర్కొంటూ ముందుకు పోవాలా ఇరుకు మార్గం అంటే అది అంటే నీ యొక్క సత్యని నువ్వు కాపాడుకోవడం కొరకు నీ యొక్క జ్ఞానాన్ని దేవుని పట్ల ఉన్న జ్ఞానాన్ని కాపాడక నువ్వు ప్రయాసపరగా తప్పదు అనే విషయాన్ని మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు కాబట్టి మోసపుచ్చు ఆత్మ ఏది లేక బ్రహ్మపరచు ఆత్మ ఏది స్వరూప సత్య స్వరూపమైన ఆత్మ ఏదో నువ్వేం చేయాలా తెలుసుకోవాలి లేదా ప్రయాసంతో కూడా కదా అంత సునం తెలుసుకోలేదు గొప్పదైన తెలుసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మోసపోయింది కదా మనం మటుకు తెలుసుకోవాలి ఎందుకంటే జపని అంటేనే దాచపడ్డవాళ్ళు దేవుడే దాచ దాచెను కాబట్టి మనని దాచుకున్నాడు దేవుడు దేవున పరత మీద నిత్యము మనము దాచపడ్డాం ఈ లోకస్ మనం దొరకం కాబట్టి దాచపడ్డ వాళ్ళం కాబట్టి మనము వీటన్నింటినీ గ్రహించగలుగుతున్నాం అన్న విషయాన్ని దేవుడు కాబట్టి ఈ నాలుగు ఏదోది మొదటిది నల్లధనము కూసు అంటే నల్లధనము రెండవది కదలియా అంటే యహోవానే మహాత్మ్యము గలవాడు మహాగనుడు మమ్మల్ని రక్షించగల రక్షించగలవాడు ఆయన ప్రేమను చూపించి అదే రీతిగా ఆయన వాగ్దానం చేసేడు అమర్య అంటే ఆయన వాగ్దానం చేసేడు రక్షించిన వారి పట్ల ఆయన వాగ్దానం కలిగిన వాడు నువ్వు పాపపు జీవితం నల్ల జీవితం నుంచి బయటకు వచ్చినావు ఆయన నేను రక్షించుకున్నాడు గొప్పవాడు కాబట్టి ఆయన గొప్ప ప్రేమను చూపించి నేను ఎకర రాష్ట్రపతిగా రెండో నాలుగైదు చూస్తున్నాం మనం నాలుగైదు ఆయన గొప్ప ప్రేమను చూపించి నేను రక్షించుకున్నాడు అమెరియా అంటే ఆయన నీ పట్ల వాగ్దానం చేసిండు నిన్ను వాగ్దాన దేశంలో తీసుకెళ్తా కాబట్టి వాగ్దన దేశంలో పోవాలంటే భయంకరమైన శ్రమలు అనుభవించాలా భయంకర శ్రమాలను మనం కృషి చూడాలా వాటి అన్నింటిని కాబట్టి హెజకియా అంటున్నాడు హెజకీయ అంటే యోహోవాని నిన్ను స్థిరపరచును యోహోవాని నిన్ను బలపరచును కాబట్టి హెజకియా అంటే యోహోవా నిన్ను బలపరచును అని అర్థం కాబట్టి వాగ్దానం చేసిన వాడే నిన్ను బయపరుచాడు వాగ్దాన దేశంకి నిన్ను నడిపించే వాడే నిన్ను స్థిరపరిచి బలపరిచి నీ శక్తికి మించిన ప్రయాణాన్ని అనుగ్రహిస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ నాలుగు తరాలు సరే నాలుగు తరాలు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం జఫన్యా గ్రంథంలో నాలుగు తరాల గురించి ఎందుకు దేవుడు హెచ్చరించండి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించడం కోరుకు ఏందా ఆత్మీయ సత్యం పాపకు జీవితం అంటే ఏ మొదటి మొదటి రాకడా కూడా ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది సూచిస్తుంది గ్రంథం ఆయన నీ కొడుకు పుట్టిండు అన్న విషయాన్ని జ్ఞాపకం నీ పాప కొడుకు ఈ లోకానికి వచ్చి నేను జ్ఞాపకం చేస్తుండు హుషులాగా ఉన్న నీ జీవితం ఆయన హిమము కంటే తెల్లగా మార్చిండు నిన్ను రక్షించుకున్నాడు రక్షించుకున్నాడు ఎందుకు ఆయన తప్ప ఎవరిని రక్షించలేదు ఆయన గొప్ప దేవుడు అన్న విషయాన్ని రెండవ తరంలో జ్ఞాపకం చేస్తున్నాడు రెండవ తరం తర్వాత మూడవ తరంలో ఏమంటున్నాడు నీకు వాగ్దానం చేసిండు పర్వ రాజ్యంలో నిశ్చయంగా నిన్ను స్థిరపరస్తాని వాగన దేశానికి నడిపించు కాబట్టి వాగిన దేశం అరణ్య మార్గంలో నీకు అన్ని కాబట్టి నిన్ను బలపరిచేవాడు కూడా ఆయననే అని నాలుగవ తరమైన హెజకియా ద్వారా నీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఎఫన్యా అధ్యాయము ఆరంభములలో ఆయన రాకడా ఆయన మరణ ఆయన భూస్థాపన పునరుద్ధానము తిరిగి ఆయన వచ్చే కాలం అన్ని ఒకటే వాక్యంలో ఒకటే వచనంలో ఈమెడి ఉన్నాయి కాదంట్రా ఒకటే వచనంలో ఊశి మొదలుకొని హెజకియా వరకు మతం పాపపు జీవితం నుంచి ఆయన ఎందుకు లోకంలోకి వచ్చాడు ఎందుకు మరణించిండు ఆయన ఎందుకు తిరిగి లేచిండు ఆయన తిరిగి దానైనాడు అన్న విషయాన్ని ఒకటే వచనంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా మీరు ఆదికాండము పన్నెండవ వచనము ధ్యానించడండి వచ్చే వరము ఈ నాలుగు తరాలకు సంబంధించిన విషయాన్ని మనం తెలుస్తాం అబ్రహాంలకు ధారణ చేయగలిగినప్పుడు చాలా పీడకల వస్తుంది ఆ పీడకలలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఏమనంటే ఒక తరం గాని తరం గారు తరము వారి వాని లో నీ బిడ్డలు జీవిస్తారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత వారిని నేను తిరిగి బయటికి రప్పిస్తా బానిసలుగా వాళ్ళని పరిగణించిన ఆ తరాన్ని నేను శాశ్వతంగా శిక్షిస్తా శాశ్వతంగా నిర్మూలన చేస్తా అన్నాడు అంటే ఐగుప్త దేశాన్ని నేను శిక్షిస్తా అని చెప్పి కానీ బానిసల్ మట్టుకు వారి కింద వాళ్ళని పెట్టుకుంటా అన్నాడంటే వారిని నా చేత్తో అని కూడా హెచ్చరించాను ఇతల పదులని బానిసల్లాగా వారికి అప్పగిస్తా వారి మీ మీద ఎక్కువ ఉంటది అని కూడా హెచ్చరించేడు కాబట్టి పరుని దేవుడు ఏర్పరచుకున్నా విషయం అక్కడ మనం చూస్తున్నాం ఆయన పని సరే ఆయన అట్టనే ఏర్పరచుకుంటాడు బలహీనమైన ఘటనలు ఘనమైన ఘటనల లాగా మన జీవితాలను కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఈ రోజు బ్రహ్మపరచు ఆత్మలో ఉన్నవా లేక సత్య విషయమైన ఆత్మ సత్య స్వరూపమైన ఆత్మ విషయం పట్ల ఆసక్తి కలిగినవా అన్న విషయాన్ని కాబట్టి దేవుడు తప్ప ఎవరు ఇవన్నీ మనకి బయలుపరచలేరు కాబట్టి ఆ యొక్క ద్వితీయోపదేశండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వర్షంలో దేవుడు జ్ఞాపకం చేస్తుండడు బైబిల్లో ఉన్న దాచబడ్డ ఈ యొక్క మర్మములన్నీ మన ప్రభుత్వ సంబంధించిన ప్రతి మర్మము రహస్యంగా ఉంచబడ్డ ప్రతి వాక్యము ఆయనవే ఆయన పిడలకి వాటిని తప్పకుండా బయల్పరుస్తాడు అని అక్కడనే ఉన్నది అదే రీతిగా మనం ఆమోస్రంథం మూడవ నెల కూడా చూస్తున్నాం ఏడవ వర్షంలో కచ్చితంగా మన ప్రభువే తన పిడలకి తన దాసులకి బయలుపరుస్తాడు అతని ద్విత్యోపక్షణంలో తన పిల్లలకి బయలుపరుస్తున్నాడు ఇక్కడ ఆవోషల్లో తన సేవకులకు బయలుపరుస్తున్నాడు కాబట్టి మన ఆయన పిల్లలాగా ఆయన సేవకులాగా మీరు జాగ్రత్తగా ఉండండి బ్రహ్మపరచు ఆత్మ ఏది లేక సత్య స్వరూపమైన ఆత్మ ఏది వాటిని గ్రహించే బాధ్యత నీది కాబట్టి ప్రవ్వా ఇది నాకు అసాధ్యమే కాని మీకు సమర్థం సాధ్యం మీకు అసాధ్యం అంటూ లేదు ప్రవ్వా కాబట్టి మీరు తప్ప ఎవరు మాకు ఈ విషయాన్ని బయలుపరచలేదు క్రమపరచు ఆత్మని మేము గ్రహించాలా దాన్ని అథయించుకోవాలా దానికి వ్యతిరేకంగా మేము విజృంభించి పంజేలా అటువంటి సేవా జీవితం నడిపించమని మనం ప్రార్థించాలా కొంత మౌనంగా ధ్యానించండి ఏరిటీగా ప్రభు నేను జీవించాలా చీకట్లో ఉన్న నన్ను ఆశ్చర్యకరమైన మీ యొక్క విలువలో నడిపించిన కాబట్టి మీ గుణాతీశాలను నేను ప్రచురించాలా మీరు గొప్పవారు మహా మహాత్ముడు మహాత్వము గలవాడు మహిమగలవాడు, మహిమ గొప్ప ప్రేమని మా కొరకు చూపించిన వారం ఆ చీకట్ నుంచి మమ్మల్ని బడి తీసుకొచ్చారు నల్లగా ఉన్న నన్ను హిమము కంటే తెల్లగా తయారు మీకు వంద మీరే మహాత్ములు ప్రభ మీరే మహాత్యము మీరే మహోన్నతుడవు మీరు మాకు వాగ్దానం చేస్తున్నారు పాలు తెల్లు దేశంలో నడిపిస్తారు ఈ లోకంలో ఎంతో శ్రమలుంటుండగా ప్రభా ప్రతిరోజు మీరే మమ్మల్ని బలపరుస్తున్నారు దాన్ని బట్టి మీకు ఎంతో వలనాలైనా ఈ లోకంతో మాకు ఏ పని లేదు ప్రవ్వా ఈ లోకపు ఆ తరలు అనేక ప్రాంతాల్లో ప్రవ్వా ఈ లోకస్తు నశించిపోతున్నారు ప్రభ్వా అధ్యతాయంలో జరిగిన ఆ విషయం గ్రహిస్తుంటే చాలా దుఃఖకరంగా ఉంది వేదన భయంకరమైన వేదన కుటుంబాలు పిల్లలు చిన్న భిన్నమైపోయినారు ఎంతో మంది నశించుకుపోయినారు ప్రవ్వా లెక్కకు మించిన వారు ఆ కుటుంబాలు ఎంతగానో వేదంలో ఉంటూ చలికి తిండి లేక నీళ్లు లేక శ్రమలుగా ఉన్నారు ప్రభా ఇవన్నీ గొప్ప జనం ఏరీతిగా శ్రమలు పొందబోతుందో సాదృశ్యంగా మీరు వాటిని మాకు చూపిస్తారనైనా మీ యొక్క కనికరం వాళ్ళ పట్ల చూపించమని ప్రార్థిస్తున్నాం బుద్ధిస్ట్ కంట్రీ లాగా ఉంటుండగా ఆ దేశము ఎంతో మంది నశించిపోతున్నారనైనా రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం మత క్రైస్తూ నశించిపోతున్న వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం లెక్కకు మించిన వారు ప్రవ్వ గొప్ప జన సమూహం వారిని రక్షించుకోమని మేము ప్రార్థిస్తున్నాం ఆయన ప్రపంచమంతటా చెదిరిపోయిన ప్రవ్వ జనము వారిని సమకూర్చుకోవాలా అటువంటి పని కొరికే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఈ యొక్క వాక్యాన్ని మేము అనేక ప్రాంతాల్లో పోయి ప్రకటించి వాళ్ళని రక్షించుకోవాలా మీ మీరు తప్ప ఎవ్వరు రక్షించలేరు అటువంటి సేవా జీవితం నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క శాంత్రస్ బ్రదర్ సిస్టర్స్ ని మీరు ఆచరించండి వారి జీవితాలను స్థిరపరచండి వాళ్ళ మ్యారేజెస్ సెటిల్ చేయండి ప్రతి చోట మీతో సాక్షిగా నిలబెట్టండి ఎందుకంటే చెదిరిపోయిన వారిని సమకూర్చుకోలేవాలి కాబట్టి మీరు ఏ రీతి నడిపిస్తే ఆ రీతిగా వాళ్ళు పోలాగినా సిధపరచులాగినా మీరే సాయపడి బ్రమపరచు ఆత్మ నుంచి దూరపరచమని సత్య స్వభావమైన ఆత్మని అనుసరించే బిల్లుగా తయారు చేయమని మీరు ఆకరూ సిద్ధపరచుకోమని ఏస్తు క్రీస్తు పరిషత్ నామంన ప్రారంభించిన ఆం తండ్రి ఆమెన్